నిశం భక్స్ ఉపక్రమే ఇం నృత్యా శరీందు విశీ మందగామం అరవిందర అరవిందరిసే శ్రీరామచంద్రకాశీవారి జాతక సమస్త కళ్యాణగుణా సీతముఖం శరీక నిరంతరం మంగళమతనోదు గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గు <San -tattu> Shri -namaha, Gurave హరి ఓం దత్సరుభ్యో నమ శివాయరవే Devim నారాయణం నమస్కృత్యరం చె నరోం సరస్వతి వ్యాసం తోజయముదీరేదు దివ్యాత్మస్వరులర తల్లులర తండులర ప్రధానంగా ఈ దివ్యక్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి విశ్వజనని అనసూయమాతకు విఘ్నేశ్వర స్వరూపమైన హైమవతీదేవికి సకల దేవతాగణాలకు శాస్త్రాంగ ప్రణిప్రాతిములు సమర్పిస్తూ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామివారి దివ్య పాదపద్మములకు ప్రణమిల్లుతూ శతకోటి వంద సమర్పణం చేస్తూ శ్రీమన్ మహాభారత గాథ శ్రవణం చేయడానికి వచ్చిన వస్తూ ఉన్న తల్లులకు తండ్రులకు ఆ తల్లి యొక్క దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా జగన్నాథుని యొక్క దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుతూ మన ఈ ప్రవచన ప్రయాణంలో ఉదయం ఉద్యోగ పర్వ పర్వాన్ని పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ప్రారంభం కావలసింది భీష్మ పర్వం దానికి పేరు భీష్మ పర్వం యుద్ధం ప్రారంభమైంది రెండు రకాలైనటువంటి సైన్యాలు యుద్ధ రంగంలో నిలబడ్డాయి వారి వారి గుడారాలలు ఆ గుడారాలు ఎలా ఉంటాయో కూడా పొద్దు చెప్పుకున్నాం మనం చెప్పామని చెప్పలేదండి అన్ని రకాలైనటువంటి వసతులు అక్కడ ఏర్పాటు చేస్తారు ఎట్లా అయితే మిలిటరీ వాళ్లకు మొబై అది కదలికతో ఉండేటువంటి వసతులన్నీ ఏర్పాటు చేస్తారో యుద్ధ రంగంలో కూడా అట్లాగే ఉంటాయి దాన్ని చూసి వీళ్ళు కూడా అనుసరించడం మొదలు పెట్టారు అందుకు యుద్ధంలో ఏ కష్టం వచ్చినా ఆ రాజును రక్షించవలసినటువంటి వాడు అన్ని రకాలుగా శత్రు సేవను కష్టపెట్టవలసినటువంటి వాడు ఎవరయ్యా అంటే భీష్మాచార్యుడు ఇటువైపు ఉన్న యుద్ధ నిన్న మొన్న పుట్టి విద్యాభ్యాసం చేసినటువంటి దృష్టజ్ఞమ్ముడు ఉన్నాడు పాండవులలో అక్కడ ఎవరున్నారండి భీష్మాచార్యుడు ఉన్నాడు దివ్యమైన అనుభవం కలిగినటువంటి వాడు ఇప్పటికి ఎన్నో యుద్ధాలు చేసినటువంటి వాడు అయినటువంటి భీష్ముడు ఉన్నాడు ఆ కారణం చేతనే వ్యాసభగవానుడు ఈ పర్వానికి భీష్మ పర్వము అని పేరు పెట్టాడు పద్దెనిమిది రోజుల పాటు యుద్ధం జరిగితే భీష్ముడు ఒక్కడే పది రోజులు యుద్ధం చేశాడు ద్రోవణాచార్యుడు ఐదు రోజులు చేశాడు మిగిలిన మూడు రోజులు కర్ణుడు శల్యుడు పంచుకున్నారు కర్ణపర్వం శల్య పర్వం అక్కడితో యుద్ధం పరిసమాప్తి ఆ తరువాత శాంతి పర్వం చాలా పెద్దది ఆది పర్వం ఎట్లా అయితే మూడు రోజులు పట్టిందో శాంతి పర్వం కూడా అంత పడుతుందండి ఆ తరువాత స్త్రీ పర్వం ఇవన్నీ కూడా చాలా చాలా చిన్నవి నడిచిపోతాయి అయితే ఈ యుద్ధం పద్దెనిమిది రోజులు ఏం చెబుతామండి వాడు వీడిని కొట్టాడు వీడు వాడిని కొట్టాడు ఆ రథం అటు వెళ్ళింది ఈ రథం ఇటు వెళ్ళింది ఇంతేనా అంటే ఈ పద్దెనిమిది రోజుల యుద్ధంలో కూడా అనేకమైనటువంటి ధర్మాలు ఉపదేశం చేయడం జరిగింది మనం కేవలం ఇప్పుడు ఆ ధర్మాలు చెప్పుకోవటం కోసమే కూర్చున్నాం యుద్ధం అనేది ఎలా జరుగుతుంది అనేది తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు ఇటువైపు అయితే అసలు యుద్ధ రంగానికి ఎవరు వెళ్ళాలి ఏం చేయాలి ఎవరు చూస్తారు ఇవన్నీ వ్యాసుడు మనకు అందించారు ఎలా అందించారంటే సంజయుడు ధృతరాష్ట్రునకు చెబుతున్నట్టుగా అందించారు తాను చెబుతున్నట్టుగా అందించలేదు వ్యాసుడు సంజయుడు యుద్ధ రంగంలో ఇక్కడ ధృతరాష్ట్రుడికి ఎట్లా వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోయిన తరువాత వ్యాసుడు ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు ధృతరాష్ట్ర నీ మీద ఉండేటువంటి చేత వచ్చానయ్యా కౌరవ నాశనం తప్పదు నీవు కావాలి అనుకుంటే సంజయునకు దివ్య దృష్టిని ఇస్తా నేను జాగ్రత్తగా వింటున్నారా అండి ఈ మాట వ్యాసుడు చెప్పాడు సంజయునకు దివ్య దృష్టిని కలిగిస్తా ఆ దివ్య దృష్టితో నీ కూర్చున్నటువంటి సంజయుడు కురుక్షేత్రంలో జరిగేటువంటి సంగ్రామాన్ని చూచినది చూచినట్టుగా నీకు వర్ణించి చెప్పగలడు ధృత రాష్ట్రు అడిగాడండి తండ్రి నాకే ఇవ్వవచ్చు కదా ఏమివ్వవచ్చు దివ్య దృష్టి నాకే ఇవ్వవచ్చు కదా నీకు ఇచ్చే అవకాశం లేదు నీవు ఖచ్చితంగా తెలుసుకుని దానివల్ల కలిగినటువంటి ఫలితాన్ని నువ్వు అనుభవించాలి యాసుడు చెప్పిన విషయం అండి ఒకవేళ నీకే గనక దివ్య దృష్టి ఇచ్చినట్టయితే నువ్వేం చేస్తావు ఇదిగో దీనివల్ల నాకు ఈ కష్టం కలుగుతోంది కనుక నేను దాని జోలికి వెళ్ళను అనుకుంటావు అప్పుడు నీవా కష్టాన్ని అనుభవించే అవకాశం లేదు ఖచ్చితంగా నువ్వు చేసిన పాపానికి నీవు కష్టాన్ని అనుభవించాలి నేనైనా అనుభవించాలి నువ్వైనా అనుభవించాలి ఈ మాట ధృతరాశుడికి చెప్పింది ఎవరండి తండ్రి అయినటువంటి వ్యాసుడే చెప్పాడు వాటి రోజున ఏ తండ్రి కొడుక్కు చెబుతున్నాడండి నువ్వు తప్పు చేస్తే అనుభవిస్తావురా అని చెబుతున్నాడా చెప్పాడు దేనికోసం భారతం చదవాలి అంటే తండ్రి ఎలా ప్రవర్తించాలి అనేది ఈ సందర్భంలో మనం నేర్చుకోవలసినటువంటి పాఠం నీవు చేసినటువంటి పాపములకు ఫలితాలను నీవు ఖచ్చితంగా అనుభవించాలి ఆ కారణం చేత దృష్టి దివ్య దృష్టి నీకిచ్చే అవకాశం లేదు సంజయునకు మాత్రం ఇస్తున్నాను అని తన తపో శక్తి చేత సంజయునకు దివ్య దృష్టిని ఇచ్చాడు ఇప్పుడు ఏమిటండి ఆ క్రికెట్ జరుగుతూ ఉంటే రన్నింగ్ కామెంటరీ లాగా ఇంటికి వెళ్ళడానికి వీరు రావడానికి వీరు భోజనం చేయడానికి కూడా వాడికి ఎవరైనా భోజనం తెచ్చిస్తే ఇప్పుడు ఏం చెప్పు అని ధృతరాస్తులు వచ్చాడు ఇప్పుడు శిక్ష కేవలం ఒక ధృతురాష్ట్రుడికేనా సంజయునికి కూడా పడిందా చెప్పండి సంజయుడికి కూడా పడింది అందుకనే సంజయుడు వ్యాస భగవాను అడిగాడు నేనేంతో పూజిస్తున్నానయ్యా నాకీ శిక్ష వేశావు నీ స్నేహం వల్ల వాడు భగవంతుణ్ణి దర్శనం చేశాడు వాడి స్నేహం వల్ల నీవు ఈ కష్టాన్ని పొందుతున్నావు ఇది వ్యాసుని సమానం అర్థమైందా అండి కనుక ఎవరిని స్నేహితులుగా పొందాలి మనము అది ఎందుకంటే మనకు కావలసింది కథ కాదు మూల విషయం కావాలి మనం ఎవరిని ఏ విధంగా పొందాలి ఎవరితో ఉండాలి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో మాట్లాడాలి ప్రతి చిన్న విషయాన్ని పరీక్ష చేసుకుని మన జీవితాన్ని ముందుకు తీసుకు లేకపోతే ఎన్ని రకాలైన కష్టాలు పొందుతామో మొత్తం అన్ని భారతమే మనకు చూపించి అనేక రకాలైన విశేషాలు ఇప్పుడు సంజయ్కు తప్పదు దివ్య దృష్టిచ్చిన మరుక్షణాలైన వాడు అడగడం మొదలు పెడతాడు ఎందుకని అడగడం మొదలు పెడతాడంటే పైగా ఎట్లా అడుగుతున్నాడో తెలుసండి శ్రేయం యోగ్యతే అవైవ ఏ విచారం కర్తృమేవాత్య అవటల సేన వాళ్ళు ఏమాలోచిస్తున్నారు స్వకీయసే నిత్య కృత్య తన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు వీళ్ళు కలిసి ఏం చేస్తున్నారు ఎవరికి విజయం కలుగుతుంది ఎవరికి అపజయం కలుగుతుంది ఎప్పటికి తేలాలండి యుద్ధం అంతా పూర్తయితే గానీ తేలదు కదా కానీ నిత్యము ఎవరు వెనక్కి తిరిగి పారిపోయారు ఎవరు ముందు యుద్ధాన్ని ఆపుతున్నామని ప్రకటించారో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సాహం ఆ సీరియల్ ఒక్కరోజు చూడలేకపోతే రెండు రోజున వచ్చి ఊరి నుంచి ఆ పట్టింటావి ఎంత చంపుతారు చూడలేని వాళ్ళు నిన్న నేను చూడలేదు పుణ్యా సీరియల్లో ఏం జరిగింది అది వాడిని చంపించిందా బతికించిందా కత్తులు నూరిందా లేదా తుపాసీ చేత్తో పట్టుకుందా ఏమో నేను చూసినప్పుడు నిన్న ఏం జరిగింది ఎంత టెన్షన్ అండి ఇప్పుడు దృతరాశుడి పరిస్థితి కూడా అంతే ఎప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది ఆయా సైన్యములు చెబుతున్నాడు సంజయుడు ఎవరికి చెబుతున్నాడు అండి ధృతురాశ్రుడికి చెబుతున్నాడు సంజయుడు ఈ పసివాడు మీకు చెబుతున్నాడు అంతే నేను సంజయుడిని కాను మీరు ధృతురాశు కాను అంతే తెల్లవారింది శుభ ముహూర్తాన్ని నిర్ణయించాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడే ముహూర్తాన్ని నిర్ణయించిన తరువాత దాన్ని కాదనే వారు ఎవరు కనుక మొత్తం అంతా కదిలారు ఇటు పాండవులు అటు కౌరవులు ధర్మరాజు ముందుగా కృష్ణ పరమాత్మకు నమస్కారం చేశారు మనస్సులోనే తల్లికి నమస్కరించాడు తల్లి ఎక్కడుందండి హస్తాపురంలోనే ఉన్నది మనస్సులోనే ధృతరాష్ట్రునకు గాంధారికి అందరికీ నమస్కరించాడు భీమసేనాథులందరికీ కూడా ఇటు సేన అటు సేనా మొట్టమొదటి రోజున ఈ భీష్మ పర్వంలో పాండవులు వజ్ర పన్నారు ఏ వ్యూహం అండి వజ్ర వ్యూహము అటు కౌరవులు నాగవ్యూహము అని వ్యూహాన్ని పొందారు ఈ సర్పము వజ్రమునైనా ఛేదించుకుని వెళ్ళిపోవాలి అని వాళ్ళ ఆలోచన అయితే ఈ యుద్ధరంగంలో కర్ణుడు ఉన్నాడా లేడా కర్ణుడు మాత్రము యుద్ధరంగానికి రాలేదండి ఎన్నాళ్ళు విశ్రాంతి భీష్ముడు యుద్ధ రంగంలో ఉన్నంత వరకు నేను అడుగు పెడతాను ఇది ప్రతిజ్ఞ ఎవరిది ఎందుకని వద్దున మనం చెప్పుకున్నాం అతిరథులు అర్ధరథులు మహారథులు అర్థమైందండి ఈ కర్ణుడు మహారథుడు ీష్ముడు ఏం చేశాడయ్యా వీడిని అతిరథుడి కింద లెక్క గట్టాడు అర్ధరథుడు కూడా కాకుండా ఎవరిని కర్ణుడిని కోపం వచ్చింది ఎందుకంటే ఎంతమంది అతిరథులు ఉన్నారు ఎంతమంది అర్ధరథులు ఉన్నారు ఎంతమంది మహారథులు ఉన్నారు అనేది ఒక క్యాలిక్యులేషన్ లెక్క వేసుకున్నారు వాళ్ళు ఆ లెక్క వేసేటప్పుడు దుర్యోధనుడు మహారథుల్లో కర్ణుడిని కూడా పెట్టాడు వీణ్ణి తీసి అతిరథులలో పెట్టు అని చెప్పాడు ఎవరు చెప్పింది భీష్మాచార్యుడు కర్ణుడు తాత అన్నాడు భీష్ దుర్యోధనుడు కర్ణుడు కనుకనే అతిరథుల్లో పెట్టు అర్ధరథుడుగా కూడా పనికిరాడు అన్నాడు భీష్మాచార్యుడు దాంతో ఆవేశం వచ్చింది ఎవరికి కర్ణునికి ఆవేశం వచ్చినటువంటి కర్ణుడు వెంటనే చెప్పాడు ఈ భీష్ముడు యుద్ధరంగంలో ఉన్నంత వరకు నేను యుద్ధరంగంలో కాలు పెట్టను నేను పెట్టిన తర్వాత అతిరథున్నో అర్ధరథునో మహారథున్నో చూడడానికి భీష్ముడు ఉండడు అన్నాడు అండి ఎవరి మాట చెప్ అంటే అర్థమేమిటండి తాను రావాలి అంటే భీష్ముడు మరణిస్తే గాని రాడు ఇందాక మనం చెప్పుకున్నాం ఈ కర్ణుడు ఎటువంటి వాడని చెప్పామండి సాధకుడు ఈ సాధకుడు ఏ స్థితిలో ఉన్నాడు ఇటు సత్వగుణమా అటు తమో గుణమా తేల్చుకోలేని స్థితిలో కేవలం తమో గుణాన్ని మాత్రమే అంటిపెట్టుకుని ఉన్నాడు సత్వగుణము యొక్క స్థితి తెలుసు తెలిసినా ఏ గుణాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు తమో గుణాన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు భీష్ముడు ఎటువంటి గుణమయ్యా అంటే సత్వగుణము యొక్క స్థాయి భావము అన్నారు భీష్ము ఏమున్నారండి సత్వగుణము యొక్క స్థాయి భావం సత్వగుణాన్నే చేరుకోలేకపోతే సత్వగుణము యొక్క స్థాయి భావాన్ని చేరుకుంటాడా అందుకనే ఏమయ్యాడు యుద్ధ నుంచి వాడు విరమించాడు ఈ సత్వగుణం యొక్క స్థాయి బావు ఎప్పుడైతే కనపడకుండా ఉంటుందో ఎందుకంటే ఆ గుణాలు కనపడిన దగ్గర నుంచి అవి నేను చేయలేదు కదా నేను చేయలేదు కదా అనేటువంటి భయం వాడికి ఉంటుంది పోని వీడికి తామసిక గుణం ఉన్నదా లేదు లేకపోయినా వీడు ఆశ్రయించింది ఎవరిని తమో గుణాన్నే అర్థమవుతుందా కావట్లేదండి కర్ణుడు తమో గుణ ప్రధానుడు కాదు ఏ గుణాన్ని ఆశ్రయించాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న సాధకుడు అందువల్ల ప్రకృతానికి సుఖాన్నిచ్చేది కనుక ఏ గుణాన్ని దగ్గరికి వెళ్ళాడు తమో గుణం దగ్గరికి వెళ్ళాడు ఆకలైన ఏం చేస్తాడండి ఎవరు అన్నం పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వాడు శాస్త్రి గారా శర్మగారా అనే ఆలోచన లేదు ఇప్పుడు బ్రాహ్మడు అయినా సరే ముందు కడుపు మాడుతోంది వెళ్ళాలి భోజనానికి కనుక ప్రకృతుల్లో తనకు ఆనందాన్ని ఇచ్చేటువంటిది దుర్యోధనుడు గనుక అక్కడికి చేరాడు అది తమో గుణమే అయినప్పటికీ కూడా ఇప్పుడు భీష్ముణ్ణి ఏమన్నా మనం సత్వగుణము యొక్క భావం అన్నాం ఆ స్థాయి భావానికి చేరుకోవడానికి వాడికి అర్హత లేదు ఆ కారణం చేత వాడు ఏం చేశాడు స్థాయి భావాన్ని విభేదించాడు దేనివల్ల విభేదించాడు అంటే తమో యొక్క స్నేహము వల్ల సత్వగుణము యొక్క స్థాయి భావాన్ని విభేదించాడు ఆ కారణం చేతనే దాని దగ్గరికి వెళ్ళలేదు అనేటువంటిది వేదాంతపరమైన భావం ఇవన్నీ కూడా ఎవరిలో కలుగుతూ ఉంటాయి అంటే సాధకులలో కలిగేటువంటి స్థితులండి ఆ సాధన చేసే సమయంలో అనేక రకాలైన స్థితులు కలుగుతూ ఉంటాయి ఒక్కొక్కప్పుడు వాటిని అన్నిటినీ కూడా పక్కకు నెట్టి ముందుకు వెళ్ళగలిగినటువంటి ధీరుడైనటువంటి వాడు నిజంగా యుద్ధరంగంలో గెలవడం కాదు దీన్ని గెలవాలి వాడు అటువంటి ధీరుడైన మహానుభావుడు ఎక్కడికి చేరుకుంటాడు అంటే తాను చేరుకోవలసిన స్థాయికి చేరుకుంటాడు ఒకవేళ ఈ పని చేస్తూ కూడా ఆ స్థాయికి చేరుకోలేక అనేక రకాలైనటువంటి వాటిల్లో పడి మునిగిపోయినట్లయితే ఏమైపోతాడండి పతనమైపోతాడు ఒక్కొక్కప్పుడు ఆ మైండ్ కూడా చెడిపోయి వాడు ఏమైపోతాడు పిచ్చి వాడైపోతాడు ఎందుకంటే అతడు పొందినటువంటి ఆ దైవీ సంపత్తిని తట్టుకునేటువంటి శక్తి కూడా ఉండాలిగా మెదడుకి అవునా కదండి కన్ను ఎంత వేడిని చూడగలదో ఎంత వెలుగును చూడగలదో అంతవరకు చూడగలము అంతకన్నా ఎక్కువ వెలుతురు కనబడితే ఏం చేస్తుందో కన్ను మూసుకుంటుంది ఒకప్పుడు పేలిపోతుంది కళ్ళు దెబ్బతింటాయి అట్లాగే ఆ స్థితిని తట్టుకోలేని వాడు ఏం చేస్తాడు పిచ్చివాడైపోతాడు అర్థమైందా అండి కనుక ఆ స్థాయి భావాన్ని చేరుకోవడానికి సాధన పరిపూర్ణం కాలేదు కనుక కర్ణుడు పక్కకు వచ్చేశారు భీష్మాచార్యుడు మాత్రం నిండైనటువంటి స్థాయి భావం మీరు ఇప్పుడు అడగాలను రే సాత్విక తత్వము యొక్క స్థాయి భావము అంటే ఏమిటి రా అడగాల అక్కర్లేదా ఎంత మంచి వాళ్ళు ఏమండి సాత్విక తత్వము క్క స్థాయి భావం అంటే ఏమిటి జాగ్రత్తగా పిందామండి ఆ భీష్మాచార్యుడు ఎదురుకుండా ఉన్న వాళ్ళందరూ తన మనవాళ్ళు ముని మనవాళ్ళు తన బంధువులు అన్న సంగతి తెలుసు తెలుసా తెలీదా తాను ఏ పక్షంలో ఉన్నాడో ఆ పక్షం వాళ్ళు చేస్తున్నదంతా దుర్మార్గము అన్న సంగతి కూడా తెలుసు ఇన్ని తెలిసి కూడా తన ధర్మమేమిటో ఆ పని చేయడమే సాత్విక తత్వము యొక్క స్థాయి భావము అర్థమైందండి తన తన ధర్మం ఏమిటి ఎక్కడ ఉన్నాడో తాను కురువంశ శ్రేష్ఠుడు అవునా కాదండి ఇప్పుడు ఉన్న వాళ్ళలో పెద్దవాడు ఎవరు వాడక్కడే అటువంటి కురువంశ్రేష్ఠుడు ఉండి కూడా చేతయి కూడా ఆ వంశాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఉన్నదా లేదా కనుక ఇప్పుడు చెప్పండి ఆయన ధర్మాన్ని ఆయన ఆచరించడమే సాత్విక తత్వము యొక్క స్థాయి భావము తెలిసి ఉండడం సా సాత్విక తత్వం ఆ తెలిసిన దాన్ని ఆచరించడం దాని యొక్క స్థాయి భావము అర్థమైందా ధర్మం నాకు తెలుసు దుర్యోధనుడు అదే కదా చెప్పింది ధర్మం ఏదో నాకు తెలుసు కానీ నేను అది చేయలేను అధర్మం ఏదో కూడా నాకు తెలుసు నేను ఇది చేయకుండా ఉండలేను తెలిసి ప్రయోజనమే ఉంది వాడికి అట్లాగే మనిషి ధర్మాన్ని తెలుసుకోవటం కాకుండా ఆ తెలుసుకున్నటువంటి ధర్మాన్ని ఆచరించడం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే స్థాయి భావము అంటాం ఇక్కడ భీష్మాచార్యుడు తెలుసుకున్నది ధర్మాన్ని తెలుసుకున్నాడు తన యొక్క క్షత్రియ ధర్మాన్ని అనుసరిస్తున్నాడు క్షత్రియులకు యుద్ధం చేయటం కూడా సాత్విక ధర్మమే సాత్విక ధర్మం అంటే మనకు తెలిసిందేమిటి అంటే కేవలం మెదలకుండా ఉండడం ఎవరిని ఏమి అనకుండా ఉండడం చాలా మంచి వాడురా అని సాత్విక తత్వం మాత్రమే కాదు ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించుట సాత్విక త్వముడి కో కో కో కో కో కో కో కో కో కో కలిగి ఉజోతత్వమురికలంగా వదిలిపె పర ధర్మాన్ని ఆశ్రయించడం గుణము అర్థమైందా అది కనుక భీష్మాచార్యుడు సాత్విక తత్వము యొక్క స్థాయి భావం ఇది లెక్క ఇప్పుడు సైన్యం దగ్గరికి పోండి వాళ్ళందరూ సమాయత్తం అయ్యారండి సమాయత్తం అయిన తర్వాత అర్జునుడు రథం పైన కూర్చున్నాడు ఆ రథాన్ని నడుపుతున్న వారు ఎవరండి నందకుమార యుద్ధమున రథముందు వశింపు అడిగాడు పాండవ మత్స్యముడు అర్జునుడు ఇప్పుడు ఆ రథాన్ని నడపడానికి సిద్ధపడి పార్థ అనే పేరు పొందాడు కృష్ణ పరమాత్మ పార్థునకు రథసారథి అయ్యాడు ఆ రథాన్ని నడుపుతుంటే అర్జునుడు చెప్పాడు కృష్ణయ్య బావా ఈ రథాన్ని వీళ్ళు వజ్రవ్యూహాన్ని పన్నితే వాళ్ళు నాగవ్యూహాన్ని పన్నారు అని చెప్పుకున్నాం ఈ రెండు సేనలకు మధ్యలో నిలబెట్టవయ్యా ఆ కౌరవ సేనలో ఎవరెవరు యుద్ధానికి వచ్చారు ఎవరు ఎవరిని సేనా నాయకుడుగా నియమించారు రథ చక్రములకు రక్షకులు ఎవరుగా ఉన్నారు ఏమంటే రథం మీద నుంచుని యుద్ధం చేస్తే ఆ చక్రాలు ఊడి కింద పడిపోకుండా రక్షణ చేస్తూ ఉండడం కోసం ఒకవేళ ఇలుసు కదిలిపోతే దాన్ని సరిచేయడం కోసం దాని ప్రక్కనే యోధులైనటువంటి వీరులు అక్కడే ఉండాలంటే రథంతో పాటు పరుగు పెడుతూ ఉండాలంటే వాళ్ళు అర్థమైందండి వాడు ఎట్నుంచి ఎటు పెడతాడో తెలియదు రోజా దాన్ని అనుసరిస్తూనే ఉండాలి కనుక చక్ర రక్షకులు వెనుక ఉండి సైన్యం మొత్తాన్ని కాపాడేవారు ఎవరు ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవాలి కృష్ణ ఆ మధ్యకు తీసుకువెళ్ళవయ్యా అన్నాడు ఎప్పుడైతే అన్నారు కృష్ణ పరమాత్మ పాండవ మధ్య సర్వైనా కృష్ణ పరమాత్మ చెప్పాడండి పద్మకు తీసుకెళ్ళి నిలబెట్టాడా అర్జున చూడవ్యా కౌరవ సేన నీ చేత మరణాన్ని పొందడానికి ఉత్సుకతో వచ్చిన కౌరవసేను మొత్తం చూడవ్యా నీ బంధువులేనయ్యా ఈ మాట చెప్పింది కూడా ఎవరండి కృష్ణ పరమాత్మ ఎదురుకుండా ఎవరు కనపడుతున్నారు భీష్మాచార్యుడు కనపడుతున్నాడు తనకు విద్య చెప్పినటువంటి ద్రోణాచార్యుడు కనపడుతున్నాడు పసితనంలో కూర్చోపెట్టుకుని చెయ్యి పట్టుకుని దిర్ధించిన కృపాచార్యుడు కనపడుతున్నాడు ఆ ద్రోణాచార్యుని పుత్రుడు కనపడుతున్నాడు అర్థమైందండి దుర్యోధనుడు దుశ్శాసనుడు వికర్ణుడు దేవుడి ఇట్లా మొత్తం ఉన్న అన్నదమ్ములందరూ కనపడుతున్నారు అక్కడ ఉన్న వారు తన బంధువులే తండ్రులు తాతలు తమ్ముళ్ళు అన్నలు మేనల్లుళ్ళు అల్లుళ్ళు అంతా వాళ్లేనండి ఇంత మందిని చూచిన తర్వాత ఆ అర్జును నైరాస్యం కలిగిందండి కలిగి మనస్సులో అనుకుంటున్నాడండి మాం అనృతం కర్తమే రాజ్యం నేను రాజ్యాన్ని మా పొందడం అనేటువంటిది అసత్యం ఎందువల్ల సర్వై బంధూనా విచక్షణాయత్త ప్రపంచ విశిక్షణ కలిగిన వాడెవ్వడు తన బంధువుని తాను చంపుకోడు నాకు కొడుకులతో సమానమైన వాళ్ళు కూడా ఉన్నారు కొడుకు అంటే ఎవరు తానే ఇంకొక రూపంలో భార్య గర్భము నుండి వచ్చేటువంటి తత్వమే కుమారుడు నాకు కుమార సమానమైన వాళ్ళు ఉన్నారు అందుకే కదండి ఏం చెబుతున్నది శాస్త్రం ఆత్మావై పుత్రనామాశీ అని చెబుతున్నది మరి అటువంటి స్థితిలో నన్ను నేను సంహరించుకోవడమా కనుక వీళ్లను గెలవడం అనేటువంటిది నేను చెప్పేటువంటి అసత్యం తెలియక ఇంతకు ముందు ఎన్నో ప్రకల్పాలు చేశాను ఒకవేళ వీరిని అందరినీ నేను రాజ్యం కోసమో భూమండలం కోసమో మొత్తం అందరినీ కనుక సంహరించినట్లయితే వీళ్ళందరినీ సంహరించిన తరువాత నేను ఎవరిని పరిపాలించాలి ఏ ఇంటి యజమానైనా ప్రయత్నం చేసి ఉత్తుడై సర్వకర్మలు దేని కొరకు ఆచరిస్తాడు అంటే తన వారిని బ్రతికించడం కోసం చేస్తాడు అవునా కాదా ఇప్పుడు తన వారిని అందరినీ చంపుకోవడం దేని గురించి అసలు ఏ పని చేసినా ఏ ఉద్యమం చేసినా తన వారిని బతికించుకోవడానికి తన తానే చంపుకున్నప్పుడు ఈ ఉద్యమాలేమి ఈ పనులేమి ఈ కర్మలేమి దేని కొరకు చెయ్యాలి కేవలం ఒక్క రాజ్యాన్ని మేము ఐదుగురం పరిపాలించడం కోసం ఇంతమందిని సంహరించవలసిన అవశ్యకత ఉన్నదా ఈ రక్తపు కూడు తినవలసిన అవశ్యకత ఉన్నదా ఒకవేళ వాళ్ళు మరణించిన తరువాత నేను భోజనం చేయడానికి కూర్చుంటే ఆ మెతుకులలో నాకేం కనబడుతుంది అంటే వాళ్ళ మాంసపు ముద్దలు కనబడతాయి తప్ప ఇంకా ఏమి కనపడు ఇదంతా ఎవరి ఆలోచనది ఎటు ఏ ప్రాంతానికి వెళ్ళినా కడుపు నిండడానికి ఏదో ఒక తల్లి పెట్టక పో చంపడానికి నా మనస్సు విత్సించటం లేదు ఎప్పుడైతే మనస్సులో ఇవన్నీ అనుకున్నాడో బావా నా మనస్సు గిర్రగిర్ర గిర్రగిర్ర తిరుగుతుంది అయ్యా ఒక్క చోట నిలబడటం లేదు చేతులు ఎందుకో నిర్వీర్యమైపోయినాయి నిలబడటానికి కూడా కాళ్ళు ఉనుక్కుతున్నాయి నా చేతిలో విన్న అగ్నిహోత్రుని చేత ఇవ్వబడిన గాంధీవ్వము జారిపోతుందయ్యా నిలబడటం లేదు యుద్ధ ఉత్సుకత కలగటం లేదు రథాన్ని వెనక్కు తిప్పవయ్యా కృష్ణ పరమాత్మన్నాడు అర్జున ఎన్ని రోజుల నుంచి ఎన్ని ప్రకల్పాలు చెప్పావయ్యా ఒక రోజున నీవేమన్నావో తెలుసునా ఆ కౌరవ హతకులు యుద్ధరంగంలోకి రావాలి కాని వాళ్ళని అందరినీ సంహరించడానికి సంకుల సైన్యముతో సహా నాకు ఒక్కరోజు చాలు అన్నావు నీవు ఏమన్నావండి ఆ కౌరవులందరినీ పదకొండు అక్షోభినీయుల సైన్యాన్ని సంహరించడానికి ఎంతకాలం కావాలన్నాడు ఒక్కరోజు చాలన్నాడు ఒక్కరోజు చాలని అంతగా ప్రకల్పాలు పొలికాలే నీవు రాయపారనాన్ని పంపించేటప్పుడు నేనొక్కడనే కాదు నా కొడుకు అభిమన్యుడున్నాడని చెప్పావు నా అన్నగారైనటువంటి మహాబలుడు ధీరుడైనటువంటి భీమసేనుడున్నాడని చెప్పావు నా అగ్రజునకు రాజ్యాన్ని కట్టిబెట్టడం కట్టబెట్టడం కోసం నా ప్రాణాలైనా ఇస్తానని చెప్పావు ఎన్ని ప్రమాణాలు చేసినటువంటి నీవు యుద్ధ వచ్చి ఇప్పుడు మీరు అయితే ఏమని చెప్పాలయ్యా ధైర్యాన్ని తెచ్చుకో తీర్థానికి సిద్ధపడు తీరా ఈ సైన్యము యొక్క మధ్యలోకి వచ్చి ఇప్పుడు నీవు కంట తడిపెట్టి ఏమీ చేత కానివానివలే ఆ విరాట రాజు కొలువులో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు అటువంటి స్థితిని కనుక పొందినట్లయితే శత్రు సేనలు మొత్తం వాళ్ళ బాంధవ్యమేమో కాని వాళ్లకు బాంధవ్యంతో ఏ సంబంధము లేదు నీ అన్నలను నీ తమ్ముళ్ళను కూడా వాళ్ళు ఏం చేస్తారు సంహరిస్తారు వాళ్లను బ్రతికించుకోవడం కోసం వీళ్లను చంపుకుంటావా వీళ్లను బ్రతికించుకోవడం కోసం వాళ్లను సంహరిస్తావా ఆలోచించవయ్యా ఇంకొక మాట చెప్పనా చచ్చేవాడెవడు చంపేవాడెవడు మొదటి ప్రశ్న వేశాడండి పరమాత్మ అదేమిటి బాబా అలా మాట్లాడతావు సత్యవాడెవరు చంపేవాడు ఎవడంటావేమిటి వాళ్ళందరినీ నేను చంపుతాననే వచ్చా కనుక నేను చంపేవాడిని సచ్యేవాళ్ళు ఎవరయ్యా అంటే నా బంధువులైనటువంటి కౌరవులు వర్రివాడా నీకు రహస్యం చెబుతాను వినవయ్యా అన్నాడండి ఆ క్షణంలో పుట్టిన దాన్నే మనం ఏమన్నా భగవద్గీత అన్నాం కృష్ణ పరమాత్మ ఖచ్చితంగా ఆ అర్జునులకు చెప్పినటువంటి మాటలు పదమూడు వాక్యములండి ఎన్ని వాక్యాలు చెప్పాడు పదమూడు వాక్యాలే చెప్పాడు ఆ పదమూడు వాక్యముల యొక్క సారమును విశదీకరించి పద్దెనిమిది భాగములుగా చేసి వ్యాసుడు భారతంలో మనకు అందించాడట భారవతం ఎంత దివ్యమైనదంటే రెండు దివ్యమైన మంత్రాలను మనకు ఇచ్చింది భారతం ఆ రెండు మంత్రాలండి ఒకటి భగవద్గీత రెండవది విష్ణు సహస్రనామ స్తోత్రం రామాయణం కూడా ఇచ్చింది మంత్రాన్ని సుందర చాలా దివ్యమైనటువంటి మంత్రం ఏ గ్రంథమైనా మనకు మొత్తం భాగవతానికి వస్తే మొత్తం అంతా మంత్రమే అందులో ప్రత్యేకించి ఇదిగో ఇది మంత్రము ఇది తంత్రం అని చెప్పడానికి లేదు ప్రతి చిన్న అక్షరము మొత్తం మంత్రమే భాగవతంలో అంత దివ్యమైన పవిత్రమైన మూడు గ్రంథాలు మనకు మన దేశానికి మన ఉనికికి మన ప్రవర్తనకు ఆధారమైనటువంటి గ్రంథాలండి ఎంత అదృష్టాన్ని పొందాం మనం గ్రంథాలను పొందినందుకు అదృష్టవంతులు ఏమండి ఎన్ని భాగాలు మొట్టమొదట భగవద్గీత దేంతో మొదలైందండి అర్జున విషాద యోగం దీనివల్ల మనకేమర్థమైంది విషాదం అనేది లేకపోతే యోగం అనేది లేదు ముందు అసలు మనం చింతపడాలి దేనికోసం చింతపడాలి ఆ భగవత్ శక్తిని నేను ఎట్లా పొందుతాను నాలోనే ఉన్న భగవంతుడు నాకు ఎట్లా కనపడతాడు ఏం చేస్తే కనపడతాడు అసలు నాలో ఉన్నాడా లేదా ఇన్ని రకాలైన చింతనలతో నీవు దుఃఖించాలి ఆ దుఃఖము యొక్క ఫలితమే భగవంతుని దర్శనం ఆ భగవంతుడి కోసం ఆక్రోషించకపోతే వాడు కనపడుతుందండి తోయము అంటే అదేనండి అర్థమైందా అండి భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళమని చెప్పారు పత్రం పుష్పం ఫలంతో అంటే ఏమిటో తెలుసు మీకు మనం చెప్పుకున్నాం పుష్పం అంటే కూడా ఏమిటో తెలుసు ఫలం అంటే ఏమిటో తెలుసు పత్రం అంటే ఏమిటో చెప్పండి కాదండి నేను చెప్పాను మీకు చిత్రకూటంలో చెప్పానా లేదా పత్రం అంటే ఏమిటి చెప్పండి చెప్పిన టీచర్కి కాకపోతే అడిగే హక్కింకే వరకు ఉందండి ఒరే నువ్వు టీచరు ఏమో కానీ మేము స్టూడెంట్స్ కావురా ఇట్లా అడిగేటైతే మళ్ళీ బృందావనం రావు నువ్వు చెప్పదలుచుకున్నది ఏదో చెప్పు పో మన శరీరమే పత్రం అండి పత్రం పుష్పం ఫలంతో భర్తీ అవునా కాదా పత్రం అంటే ఏం చేస్తుందండి ఆ పత్రం ఆ కొమ్మ నుంచి పుడుతుంది పుట్టినప్పుడు లేతగా ఉంటుంది కొద్ది కాలానికి ముదురుతుంది మరికొంతకాలానికి వంకర్లు తిరుగుతుంది ఇంకొంతకాలానికి ఎండుతుంది ఆతరు ఆతర్రాలిపోతుంది అటువంటిదే మన వద్ద ఉన్నది శరీరము పుట్టినప్పుడు ఆ శరీరం ఎట్లా ఉంటుంది కాస్త పెరిగితే ఏమవుతుంది నిఘ నిగలాడుతూ ఉంటుంది ఇంకా కాస్త పెరిగితే వాడు రోడ్డు మీద ఎట్లా నడుస్తాడో మనకు తెలీదు ఇంకా పెరిగితే ఎండుతాడు అవునా వార్ధక్యం వస్తుంది మరి కాస్త పెరిగితే ఆకు కాస్త రాలిపోతుంది అలా మనల్ని రాలచేది ఈ శరీరం కనుక దీన్ని వాడికి ఆయత్తం చేయాలి నాకేం సంబంధం లేదు నా దీంతో దీని సంగతి ఏదో నువ్వే చూసుకోవాలి వాడికి అప్పచెప్పు ఇది పాత్రం పుష్పం దేన్ని పువ్వు ఏ మల్లె ఆ ఇప్పుడు వచ్చేసారు కొంచెం అంది క్లూ ఇవ్వాలి కదా బాగుందండి చాలా సంతోషం హృదయం అనేటువంటి కుసుమాన్ని ఇవ్వాలి ఫలం చేసిన కర్మ ఫలం భగవంతునికి వదిలేయాలి కర్మ నివాధికారస్తే మా ఫలే కదా చన మా కర్మ ఫల హేతు మాతే కర్మని కర్మ చేసే అధికారాన్ని కొంది కానీ ఫలాన్ని కోరుకునే అధికారాన్నికేమి అర్థమైందా అండి ఎంత గొప్ప అందుకనే నీ కర్మ ఫలాన్ని వాడికి అప్పజెప్పాలి ఏమిటండి తోయం నీళ్లు తీసుకెళ్లా భగవంతుడికి ప్రాణాయస్వాహ అపాణయస్వాహ అంటే సరిపోతుందా కాదు వాడి నామాన్ని తలుచుకుంటూనే హృదయం కరిగిపోయి లోపల ఉన్న మలినమంతా నీరై కంటి నుండి బయటకు రావాలండి ఆర్తీభూత పరివర్తిత హృదయే భక్త అనుకంపయా తోయం అని చెప్పిందండి ఆర్ద్రంతో బయటకు వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో అది నిజమైనటువంటి తోయం మనకు తెలియకుండానే దుఃఖం వస్తుంది అది దుఃఖం కాదు ఆనందమే ఆ ఆనంద పరవశంతో మనం పొందేటువంటి దుఃఖం ఆయన చెప్పాడు కదండి నవ్వినా ఏడ్చిన ఏమొస్తాయని చెప్పాడు కన్నీళ్ళు వస్తాయని చెప్పాడు ఎంత గొప్ప వేదాంతం అండి కనుక దివ్యాత్మ స్వరూపులరా అది తోయం భగవంతునికి అర్పించి కూర్చుండ మా ఇంట కురిచీలు లేవు పాపయ్య శాస్త్రి గారి పద్యం అండి కూర్చుండ మా ఇంట కురిచీలు లేవు నీకు సింహాసనము చేయనుంటే పాఠ్యం మునిడ పన్నీరు లేదు కన్నీటితో పాదాలు కడుగనుంటి తోయం అంటే ఇప్పుడు ఏదండి మీరు అలా సమర్పించాలి సర్వసమర్పణ అంటే అది అసలు నేను చంపుతున్నాను వాళ్ళు చేస్తారు అంటావేమిటిగా ఎవ్వరూ చావరు కృష్ణ పరమాత్మ చెప్పిన మాట మరణించటం అనేది ఎవరికి లేదు నేను అనే పదార్థమునకు మరణము లేదు అది శాశ్వతం శరీరము నశిస్తుంది మరల కొత్త శరీరం పొందుతుంది ఈ నశించటం పొందడం ఎవరికి అంటే ఆత్మ వస్తువుకి ేనికండి ఆత్మ వస్తువు ఆ ఆత్మ వస్తువు పూర్వము ఉన్నది ఇప్పుడు ఉన్నది భవిష్యత్తులో కూడా ఉంటుంది అందుకని మనల్ని అందరినీ ఏమని పిలిచారండి మనల్ని ఏమని పిలుస్తారు లోకల్లో చెప్పండి మనుష్యులు బాగుంది ఇంకో పదం మానవులు రైట్ ఈ మానవ అనే పదం ఎందుకు వచ్చింది నవ్ అది లెక్క గుర్తొచ్చింది నవ అంటే కొత్తది మా కాదు కొత్తది కాదు భూతకాలంలోనూ ఉన్నది వర్తమానంలోనూ ఉన్నది భవిష్యత్తులో కూడా ఉంటుంది ఒకవేళ మోక్షం వచ్చిందా అక్కడ ఉంటుంది అర్థమైందా అండి పరమాత్మ దగ్గర ఉంటుంది ఇది ఆత్మ అది పరమమైన ఆత్మ అర్థమైందండి దీన్నే ఏమంటారంటే ఈ ఆత్మ ఎక్కడికి చేరుతుంది మాట్లాడలేమండి ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆత్మ ఎక్కడికి చేర్రను ఇంకో శరీరంలోకా ముందు అసలు ఇక్కడ వదిలిపెట్టింది కదా వదిలిపెట్టిన దానికి ఏదో మార్గం తెలియాలి ఓ అడ్రస్కి వెళ్ళాలి కాదు ఎక్కడికి ఎడుతుంది దీన్ని ఘటపట న్యాయం అంటారండి జాగ్రత్తగా విందాం కుండ ఉన్నది మీకు అర్థమైపోతుంది చూసినవి పెద్ద దాని గురించి నిరేసనక్కర్లా ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా గొప్పవాళ్ళే కుండ ఉన్నది ఆ కుండలో ఏ వస్తువు లేదు ఖాళీగా ఉన్నది అయినప్పటికీ దాంట్లో ఒకటి ఉన్నది ఏమున్నది గాలి ఉన్నది ఒప్పుకుంటున్నారా గాలి ఉందని ఒక్క అందులోనే ఉన్నదా మొత్తం అంతా ఉన్నదా మొత్తం అంతా గాలి ఉన్నదిగా ఒప్పుకుంటారుగా ఇంతవరకు తెలిసింది ఏ నాబోటివాడు కర్ర తీసుకుని ఆ కొండని కాస్త పగలగొట్టాడు ఇప్పటిదాకా అందులో ఉన్న గాలి ఎక్కడికి వెళ్ళింది అది నా ప్రశ్న మొత్తం ఉన్న దాంట్లో లీనమైపోయింది అవునా అట్లాగే ఈ కుండలో గాలి అనే ఆత్మ ఉన్నది ఏదో ఒక రోజుకి ఈ కుండ పగిలిపోయింది ఏ కుండ ఈ శరీరం కుండ అర్థమైందండి ఇది పగిలిపోయింది ఈ లోపల ఆత్మ అనబడే గాలి ఉన్నదే ఇది ఎక్కడ కలిసింది విశ్వమంతా నిండి ఉన్నటువంటి ఆ ఆత్మలో లీనమైంది ఘట పట న్యాయం కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇదే చెబుతున్నాడు ఇప్పుడు అర్థమైందండి ఎవరు చేస్తున్నారు ఎవరు బ్రతుకుతున్నారు పుట్టతేదిగా బ్రతికేది ఆత్మకు చావు పుట్టుకలు లేవు నయనం చింద్రానం దావకం కేదయంత్యాపు శోషయతి మారుత గాలి దాన్నేమీ చేయలేదు అగ్ని దాన్నేమీ చేయలేదు పోనీ నీరు ఏమైనా చేస్తుందా ఏమీ చేయలేదు అస్త్రశస్త్రాలు కూడా ఏమీ చేయలేవు పరమమైనటువంటి శక్తి కలిగింది ఏదయ్యా అంటే ఆ ఆత్మయే దానికి శక్తి ఎంత గొప్పదండి ఆ ఆత్మశక్తి కలిగింది కనుకనే కొంతమంది మహానుభావులు ఏం చేశారండి పెద్ద పెద్ద పనులు చేశారు లోకంలో చేశారా చేయలేదా ఈ కలియుగంలో కూడా దాన్ని ఏమంటున్నా మనం ఆత్మవిశ్వాసం అండి అంటున్నాం కాదు ఆత్మ దర్శనం ఎప్పుడైతే ఆత్మ దర్శనమైందో ఈ ఆత్మకు ఎంత బలం ఉన్నది కొండలైనా ఎత్తగలదు అర్థమైందా అండి ఎంత కొండనైనా పైగట్టగలదు ఏడేళ్ల వయస్సులో ఉన్న పసిపిల్లాడు ఓ పర్వతాన్నెత్తి తన ఎడమ చేతి చిటికన వేలు మీద పెట్టాడని వ్యాస భగవానుడే చెప్పాడండి ఎట్లా పెట్టాడు వాడు వాడేమైనా సర్కస్లో చేరాడా అతి దివ్యమైనటువంటి ఆత్మతత్వం ఆత్మ ఆత్మతత్వాన్ని గనక మనం పొందగలిగితే కేవలం ముప్పై రెండు సంవత్సరాల వయస్సు లోపల ఆ సేతు శీతనగము రెండు సార్లు పర్యటన చేశారు జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదుల వారు ఎలా తిరగలుగుతారండి ఆశేతు ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా ఎందువల్ల సాధ్యమైందంటే ఆత్మదర్శన యోగేనా ఆత్మదర్శనం చేయగలిగితే ఆత్మ ఉన్నది అనే దృష్టి కలిగితే ఆత్మ ఎప్పుడు శాశ్వతమే అన్న సంగతి తెలుస్తుంది కనుక ఉండేది పోయేది మళ్ళీ వచ్చేది ఏది ఈ శరీరమే ఎప్పుడు ఉండేది నీకు బంధు ఎట్టావుతుంది నువ్వు ఎప్పుడు ఉన్నావు అది ఎప్పుడు ఉన్నది ఇందులో పోయేది ఎవరూ లేదు వాసాశిణాన్ని యథా విహాయా చిరిగిపోయిన వస్త్రాన్ని వదిలిపెట్టి కొత్త వస్త్రాన్ని ఎలా స్వీకరిస్తాడో ఒక మనిషి ఈ ఆత్మ కూడా చిరికిపోయిన శరీరాన్ని ముసలిదైపోయిన శరీరాన్ని వదిలేస్తుంది శరీరం ముసలిది ఎందుకు అవుతుందయ్యా దాని లక్షణమే ముసలిది అవ్వటం శరీరం ఏమిటండి ద్వంద్వలు ఉచ నీచములు శీత ఉష్ణములు అర్థమైందండి కష్ట సుఖములు నిందాభి నిందాభినందనలు ఇవన్నీ కూడా ద్వంద్వాలే అవునా కదా వీటికన్నిటికీ బందీ ఎవరు ఈ శరీరం ఆత్మకవేమీ లేవు ఎవరికీ బందీ కాదు అది నువ్వు బందీ అనుకుంటున్నావు అసలు ఆత్మ ఉన్నది అనేటువంటి స్పృహ నీకు లేదు ఆ లేకపోవడం చేతనే నేనే ఈ శరీరమే అర్జునుడిని అనుకుని దుఃఖపడుతున్నావు నువ్వు ఎన్ని రకాలుగా బోధించాడండి పరమాత్మ ఎక్కడ బోధించాడు యుద్ధరంగంలో అర్థమైందంటే కేవలం పదమూడు వాక్యాలు దాన్ని ఎన్నిగా మార్చాడండి సాంఖ్యయోగం కర్మయోగం జ్ఞానయోగం ఏమండి అనేక రకాలైన యోగాలు చిత్తచేవరికి మోక్ష సన్యాస యోగము పరమాత్మ ఇవన్నీ నువ్వు నేను విన్నానయ్యా చాలా గొప్పగా ఉన్నాయ్యా ఇప్పుడు నాకు అర్థమైతుందయ్యా కానీ చెత్త చివరిదాకా గుర్తుంటుందో లేదో చెప్పలేనయ్యా అన్నాడు ఎవరండి అర్జునుడు మళ్ళీ మొదటి నుంచి చెప్పాడండి కృష్ణ పరమాత్మ నిజమైనటువంటి ఉపాధ్యాయుడు అన్నారు వ్యాస భగవానుడు ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు పాఠం మొత్తం చెప్పిన తర్వాత అండర్స్టాండ్ అన్నాడు అనుకోండి అయ్యా నాకేం అర్థం కాలేదంటే సరే కూర్చోరా అని మళ్ళీ వాడికి చెప్పగలగాలి వీళ్ళందరికీ అర్థమైంది నీకెందుకు అర్థం కాలేదురా చంపేస్తా ఇంకోసారి ఇట్ట లేచావంటే అంటే వాడు ఇంకెందుకు చెబుతాడండి నాకు అర్థం కాలేదని చెప్పలేడు పాపం అందరికీ ఒక్కసారి చెప్పినంత మాత్రం చేస్తనే అర్థం చేసుకోగలిగినటువంటి మేధస్సు ఉంటుందా ఉండకపోవచ్చు పది సార్లు చెతే కానీ ఎక్కని వాడు ఉంటాడు వంద సార్లు చెతే కానీ ఎక్కని నా పోటీ వాడు ఉంటాడు అటువంటి స్థితిలో పాపం ఎంత కష్టపడాలండి మా ఉపాధ్యాయులు కూడా మాకోసం అంత కష్టం పడ్డారు లేకపోతే అవన్నీ గుర్తుండేవే మాకు మా తెలుగు మాస్టర్ అయితే ఆడపిల్లల దగ్గర నుంచి గాజులు తీయించి వేయించేవాడు అండి పైగా పిల్లల్ని ఉషేయని పిలిచేవాడు ఎవరు ఏమి అనేవాళ్ళు కాదు రావే పిలిచి నీ గాజులు ఇచ్చిన తర్వాత ఈ గాజులు తీసుకెళ్లి వాడి చేతికి ఆ పిల్ల చేతే వేయించేవాళ్ళు ఇంతకన్నా మరణం ఇంకొకటి లేదు అందుకని చచ్చినట్టు రాత్రి తెల్లవారు ఎంత కొట్టుకునేవాళ్ళం మా రూమ్ పక్కనే స్టాఫ్ రూమ్ అక్కడ పద్యం మొదలు పెట్టేవారు ఆయన పులిగడ్డ వెంకట సుబ్బారావు గారని చాలా మహానుభావులు అండి మాకు ప్రాతస్మరణీయులు మహనీయులు ఆ స్టాఫ్ రూమ్ ఆ రీసెస్ అయిపోగానే మాకు తెలుగు పీరియడ్ ఆ స్టాఫ్ రూమ్లో కూర్చునేవారు రీసెస్ టైంలో అయిపోగానే బొయ్యొడ్డగానే మా రూమ్కి రావాలి అక్కడ మొదలు పెట్టేవారు పద్యం రామం పుణ్య గు తర్వాత ఏంటో చెప్పరా అక్కడికి వచ్చేటప్పుడు క్లాసులోకి వచ్చేవారు ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి చెప్పాల పద్యం ఆ పద్యం మనకు వచ్చి సార్ నేను మొదటి నుంచి చెబుతానంటే చంపేసేవారు అంతే నేను ఎక్కడా పోను అక్కడి నుంచి చెప్పు అక్కడ అప్పు చెప్పుకున్నారండి మహానుభావులు మహానుభావులు ఏం చేసినారు ఉన్న తీర్చలే కనుక దివ్యాత్మ స్వరూపులరా మన సిద్ధేశ్వరి పీఠంలోనే వారు ఉండేవారు గాయత్రి పీఠానికి గన్నవరంలో ఉన్నదే ఆ పీఠాన్ని మొట్టమొదటిసారిగా స్థాపించింది వారే నా అదృష్టం ఏమంటే ఆ పీఠానికి వచ్చిన ఇద్దరు పీఠాధిపతులు నాకు అధ్యాపకులు పులిగడ్డ వెంకట సుబ్బారావు గారు నాకు పాఠం చెప్పినటువంటి వారే దమ్మాల పాటి శేషగిరి శర్మ గారని వారు కూడా ఆశ్రమ స్వీకారం చేసి అదే పీఠానికి వచ్చారు వారు నాకు అధ్యాపకులే అధ్యాపకులంతా ఆశ్రమ స్వీకారం చేయటమేనా అని మాత్రం అనుకోమాకండి ఆ అదృష్టం ఎంత అదృష్టం అండి చాలా దివ్యమైనటువంటి అదృష్టం మహానుభావులు వాళ్ళు మహానుభావులు చక్కని సమయంలో గుర్తుకొచ్చారు జయగోపాల కృష్ణ భగవాను కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు శాశ్వతమైనటువంటిది ఆత్మ నువ్వు వాళ్ళని చంపుతున్నావు అనుకుంటున్నావు వాళ్ళు చావరు శరీరాలు మాత్రమే పతనం అవుతాయి ఇటువంటి శరీరాలు ఇంతక ముందు వచ్చినాయి వాళ్లకు ఇప్పుడు వచ్చినాయి తర్వాత కూడా వస్తాయి బాబా నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది అర్థమవుతోంది ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెలుస్తుంది తర్వాత కూడా మళ్ళీ వస్తాయన్నావు కదా వచ్చేది దేని కర్మాధికారేణ అన్నాడంతే చేసిన కర్మను అనుభవించడం కోసం ఇప్పుడు మళ్ళీ అర్జునుడు ఇంకో ప్రశ్న వేశాడు ఏమని బావామ చేసిన కర్మ అనుభవించడం కోసమే కదా పుట్టేది అసలు చెయ్యడం మళ్ళీ పుట్టడం కర్మ ఎందుకు చేయాలి దీన్ని ఏమంటారంటే విద్యుక్తము అంటారు విద్యుక్తము అనే పదం ఎట్లా పుట్టిందండి విధి యుక్తము ఈ రెండు కలిపితే విద్యుక్తము అనాలి అంతేగాని ఒత్తు లేకుండా విద్యుక్త ధర్మం అన్నాడా అది అంతకన్నా తప్పు ఇంకొకటి లేదు విధి యుక్తము విధి నీకు ఏది తగినదిగా చెప్పిందో అది ఆ పని చెయ్యడం నీ యొక్క ధర్మం దీన్ని ఏమంటావండి విద్యుక్త ధర్మము అని అంటే విద్యుత్వ ధర్మాన్ని నీవు చేస్తున్నావు పురుషుడుగా పుట్టావా పురుష ధర్మాన్ని ఆశ్రయిస్తావు ఒక స్త్రీగా పుట్టావా స్త్రీ ధర్మాన్ని ఆశ్రయిస్తావు ఆ పురుషుడు ఏమేం చేయాలి ఈ ధర్మాలన్నీ ఎట్లా తెలుస్తాయ అనూచానవశగా కృష్ణ పరమాత్మ ఎంత తేలిగ్గా అరిది పొందుచి చెప్పాడు అనూచానవసగా మేము ఇందాకే అనుకున్నాము గుంటూరులో కేవలం ఒక్క భగవద్గీత పద్దెనిమిది రోజులు చెప్పుకున్నామండి వందల మంది ఒకళ్ళు ఇతరు కాదు అందరూ ఎట్లా వచ్చారో తెలుసా అండి ఓ పుస్తకం ఓ భగవద్గీత పుస్తకం ఒకవేళ చెప్పేవాడు ఏదైనా ఒక శ్లోకం దాటేసి ముందుకెడతాడేమో ఆ శ్లోకం దాని పదవిభజన అన్వయక్రమము ఇవి చెప్పుకుని దాని భావం చెప్పుకున్నాం చాలా గొప్పగా ఎంత ఆనందం వేసిందంటే నాకైతే నడవకుండా హిమాలయ పర్వతాలు ఆ టెన్షన్ హెల్లరీ వాళ్ళు ఎక్కి జెండా పాతాలు చిన్నప్పుడు చదువుకున్నాం అలా ఎక్కినంత ఆనందం కలిగిందండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ పరాత్మరుడు దర్శనమిచ్చాడు ఆ చెబుతున్నప్పుడు ఆ భావాలు కానీ ఆ తత్వాలు కానీ అంత గొప్పగా ఉంటాయి అటువంటి భగవద్గీతను ఉపదేశం చేశాడు ధర్మం అనేది ఎట్లా నిర్ణయింపబడుతుందయ్యా అంటే అనూచానవశగా అన్నాడు అనూచానం అంటే ఏమిటండి ఊళ్ళ నుంచి మన వాళ్ళు అంటూ ఉంటారే ఫోర్ ఫాదర్స్ నీ వంశంలో ని ముత్తాత ని తాత ని తండ్రి నువ్వు వీళ్ళ యొక్క సంప్రదాయం వీళ్ళ ఆచార వ్యవహారాలు అలవాట్లు ఏవైతే ఉన్నాయో దీన్నే మనం ఏమంటామండి అనూచాన వశగా ధర్మ లేకపోతే ధర్మం ఎక్కడ తెలుస్తుందండి వాళ్ళు ఆచరించారు కనుక మనం చేస్తాం నా తండ్రి ఇలా చేశాడు నేను చేశాను నా తల్లి ఇలా చేసింది నేను చేశాను ఇది అనూచానమైనటువంటి ధర్మం కనుక ధర్మాచరణయే ఆత్మకు ప్రధానమైనది ఆ ప్రధానమైనటువంటి ధర్మాచరణ ఫలము వల్లనే శరీరము కలుగుతుంది ఆ శరీరము కలిగి చేసినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవిస్తుంది ఇప్పుడు ఒకవేళ నీ చేత వాళ్ళు చంపబడుతున్నారు అని నువ్వు అనుకున్నా వాళ్ళ కర్మ ఫలం అంటే నీ చేత మరణింపబడుట ఒకవేళ నేను ఆ పని చెయ్యను అన్ను పక్కకు తప్పుకుంటే వాళ్ళ కర్మఫలాన్ని వాళ్ళకి ఇవ్వకుండా తప్పుకున్న వాడివి అవుతావు భగవంతుడే ఇవ్వచ్చు కదా అనేది మళ్ళీ ప్రశ్న ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడు అర్థమవుతుందా అండి ఊరికి అరుస్తున్నానా తెలుస్తున్నదా ఆ కర్మఫలం ఏదో మన ద్వారా ఇవ్వడం ఎందుకు భగవంతుడే ఇవ్వచ్చు కదా ఏమండి భగవంతుడు నిన్ను ఉపకరణంగా చేసుకుంటున్నాడు భగవంతుడు ఎప్పుడు ప్రత్యక్షంగా రాడు అర్థమైందా ఎందుకు రాడయ్యా రావడానికి వాడికి కాళ్ళ చేతుల కొట్ట నోర కళ్ళ చెవుల లేవు అరూపాయా అది కేవలం శక్తి మాత్రమే తీగలో కరెంటు ప్రవహిస్తుందండి ప్రవహించకపోతే లైట్లు వెలుగుతాయా వెలగవు కదా అది ఎట్లా ఉందో చూద్దామని ఆ పైన ఉన్న ర్యాపర్ తీసి ఆ తీగ పట్టుకుంటే ఏమవుతుంది ఇంకా దేన్ని చూసే అవకాశం లేకుండా పోతుంది కనుక శక్తిని పట్టుకుంటాము అనుకోవడం తప్పు అనుభవిద్దామనుకోవటంలో దోషం లేదు పోనీ ఈ శక్తి ఎవరిలోనూ కొంతమందిలోనే ఉన్నదా అందరిలో ఉన్నది అందరిలో ఉన్నటువంటి ఆ శక్తి చేతనే భగవంతుడు ఆ శక్తిని ఉపకరణంగా చేసుకుని ఈ కర్మల ఫలితాలను అనుభవింపజేస్తున్నాడు నువ్వేమనుకుంటున్నావంటే నిన్ను ఉపకరించుకుని చేస్తున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు ఎందుకని ఈ శరీరమే నేను అనే భావన నీకు ఉన్నది గనుక ఈ శరీరం నువ్వు తొడుక్కున్న చొక్కా తప్ప నువ్వు మాత్రం కాదు నువ్వు ఎవరివో నీవు తెలుసుకోడానికి ప్రయత్నించి అసలు ఇవన్నీ ఎక్కడున్నాయో తెలుసునా ఇప్పుడు నీకు దివ్యమైన దృష్టిని ఇస్తున్నాను దర్శించవయ్యా అని కృష్ణ పరమాత్మ తన దివ్య రూపాన్ని పొద్దున చెప్పుకున్నామే మనం ఇవాళ ఎంత గొప్ప రోజండి ఎన్నిసార్లు దివ్యమైనటువంటి దర్శనాన్ని రెండో సారించాడు భగవంతుడు వాళ్ళ విశ్వరూప దర్శనం విశ్వజన నీవుడిలో చాలా గొప్ప విశేషం చాలా గొప్పగా ఆ కృష్ణ పరమాత్మకు యుద్ధ రంగంలోనే పోనీ ఎవరికైనా కనపడిందా మిగతా వాళ్లకు దివ్యమైన దృష్టి ఇస్తున్నాను ఎందుకంటే ఇందాక చెప్పాం మనం మన కన్ను ఎంతవరకు చూడగలదు కొంత పరిమితి కలిగినటువంటి వెలుతురునే చూడగలదు ఒక కన్నే కాదండి మన శరీరంలో ఉండే అవయవాలన్నీ అంటే చేతులు ఎంత పురోని మోయగలవు కాళ్ళు ఎంత దూరం వెళ్ళగలవు ఎంత భోజనం చేయగలదు వాళ్ళు ఎంత ఎటువంటి పదార్థాన్ని కొరక్కగలవు చెవులు ఎంతవరకు వినగలవు ఆ దీపావళి పండుగ నాడు వాడేదో వంకాయ బాంబరి పెడతాడు ఏవండి అది పెట్టి చెవు దగ్గరే పెడితే గోప పగిలిపోయి ఆ లోపల ఉన్న కర్ణ పెరు ఊడి కింద పడిందా అన్నంత భయం కలుగుతుందా లేదా ఆ శబ్దం అట్లా వస్తుంది తర్వాత కొద్దిసేపటి వరకు వాడికి ఏమీ వినబడని పరిస్థితి గుయ్యి అంటూ కనుక మన శరీరంలో ఉన్నవన్నీ కూడా పరిమితమైనటువంటి శక్తి కలిగినవే వీ పరిమితమైనటువంటి శక్తి కలిగిన వీటి చేత కర్మలు ఆచరింప చేయడానికి పరిపూర్ణమైనటువంటి శక్తి కలిగిన ఆత్మ లోపల ఉన్నది అది చేయిస్తోంది దాని సంకల్పం చేతనే జిల్లెళ్ళ దాకా వచ్చాము ఎల్లు వాకిలి బంధువులు అందరినీ వదిలిపెట్టి ఉంటున్నావా లేదా ఇక్కడ దేనికోసం అండి అది చేసిన సంకల్పం దట్స్ మోస్ట్ పవర్ఫుల్ ఆ ఆత్మ ఉన్నదే చాలా శక్తివంతమైనది అది ఎప్పుడైతే నేను అని నీవనుకుంటావో నీవెవరో నీవు ఎప్పుడు తెలుసుకోగలుగుతావో అప్పుడు చంపేవాడు వేరు చచ్చేవాడు వేరు అనిపించదు చచ్చేది నేనే చంపేది నేనే నీలో ఉన్నది నేనే నాలో ఉన్నది నేనే అన్నీ నేనే నేనయిన నేను నేనే ఇది పరమావతి అన్ని నేను కలిసి నేను అర్థమైందా అండి అంతే కనుక నేను అనేటువంటి పదార్థం ఏకమై లేదు ఒక్కటిగా లేదు ఎట్లా ఉన్నదండి పరిపూర్ణమై ఉన్నది కనుక ఈ దివ్యమైన సందర్శనాన్ని చూచిన తరువాత మొత్తం లోకాలన్నీ ఆ కృష్ణ పరమాత్మలో కనపడినాయి ఈ యుద్ధ కూడా కనపడింది ఇంకా విచిత్రం ఏదో ఆ యుద్ధరంగంలో కౌరవులంతా చనిపోయినటువంటిది కూడా కనపడింది అని చెప్పాడు వ్యాసుడు తన చేతిలోనే వాళ్ళు మరణింపబడడం శిఖండి చేతిలో భీష్ముడు అస్త్ర సన్యాసం చేసి కింద పడిపోవడం ఇటువంటి పరిస్థితులన్నీ కూడా సినిమా చూసినట్టు చూశాడండి ఎవరు ఆశ్చర్యపోయాడు కనుక జరగవలసింది కూడా చెప్పగలిగినటువంటి శక్తి ఎక్కడ చెప్పండి మన దగ్గర కూడా ఉన్నది పరమాత్మ దగ్గరే కాదు ఏమని చెప్పాడు పరమాత్మ అన్ని నేను నేనే మరి నేను అనేది కూడా ఉందిగా ఇక్కడ అవునా కాదా కనుక ఆ శక్తి దీనికి కూడా ఉన్నదా లేదా ఏది నేను అనేది తెలుసుకునేదాకా శక్తి ఉన్నట్టు మనకు తెలియదు అందుకనే జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఎన్ని గంటల సేపు ఉపన్యాసం చెప్పినా ఆయన సారాంశం ఏమిటంటే ఒక్కటే చిట్ట నేను మూడు సార్లు విన్నాను చదువుకునే రోజుల్లో మహానుభావుడు అండి గొప్పవాడు గొప్ప వేదాంతి తత్వజ్ఞాని ఆయన సారాంశం ఏమిటయ్యా మొత్తం నిన్ను నీవు తెలుసుకో ఇది ఒక్కటే దానికోసం ఎన్ని ఉదాహరణలు ఎన్ని విషయాలు ఎన్నెన్ని చెబుతారు వ్యాఖ్యానాలు తెలియదు మనకి అర్థం ఏందండి అంత మహానుభావు సామాన్యమైనటువంటి మేధస్సు కాదట్టు కనుక నిన్ను నువ్వు తెలుసు అదొక్కడి తెలుసుకుంటే నువ్వు ఎవరు తెలుసమానో భగవంతుడితో సమానం నువ్వే భగవంతుడు సమానం కాదు నువ్వే భగవంతుడు అందుకనే వేదాలు వేదాంతాలు మనకేమిచ్చినాయి నాలుగు మహావాక్యాలు ఇచ్చినాయి అవునండి నాలుగు మహావాక్యాలు అహం బ్రహ్మాస్మి తత్వం అసి అయమాత్మా బ్రహ్మా బ్రహ్మాహం మే పర అంది ఎన్నండి నాలుగు ఈ నాలుగు మహావాక్యాలు అనుసంధానం చేసుకోగలిగినటువంటి మానవుడు మానవుడుగా ఉండగానే మహనీయుడుగా మారుతాడు లేదా జన్మ జన్మల నుంచి సాధన చేసి ఈ జన్మలో వాడు దాన్ని గనక ఫలాన్ని పొందితే చిన్నతనం నుంచి కూడా గొప్పవాడుగా లోకంలో చెప్పబడతాడు అర్థమైందండి ఇంకో రహస్యం కూడా ఉన్నదండి ఎందుకంటే సమయం వచ్చింది కనుక చెబుతున్నా రాముడు దేనికి గుర్తు ఖచ్చితం రామో విగ్రహవాన్ ధర్మ ధర్మానికి గుర్తు రాముని తరువాత వచ్చినటువంటి అవతారం ఏమిటి ఇది దేనికి గుర్తు చెప్పండి అబ్బా మహిమకు గుర్తు దేనికి గుర్తు అండి మహిమ అంటే లేదా మీకు ఇంకా ముందుకెళ్ళ దైవత్వమునకు గుర్తు పరిపూర్ణమైనటువంటి దైవత్వం మొదటి అవతారం రాముడు తరువాతి అవతారం కృష్ణుడు జాగ్రత్తగా విందాం కనుక ఇప్పుడు మనకు అర్థం రాముడే కృష్ణుడుగా పుచ్చాడు అనుకుందాం ఇప్పుడు మనకు అర్థమైనది ఏమిటండి ఆ జన్మలో పరిపూర్ణమైన ధర్మాన్ని అనుసరించడం చేత ఈ జన్మలో ఏం పొందాడు దైవత్వాన్ని పొందాడు దేన్ని పొందాడండి దైవత్వం ఎంత దైవత్వం మామేకం శరణం ప్రజ మీరు నన్నే పూజించండి అని చెప్పేటువంటి స్థితికి వచ్చాడు ఎందువల్ల వచ్చాడు గడచిన జన్మలో చేసినటువంటి ధార్మిక సాధన ఈ జన్మలో ఏమైంది బలవంతమైనది ఒక వాడికైనా మనకు కూడా అవుతుంది రాముడు చేసినట్టుగా చెయ్యి కృష్ణుడంత గొప్పవాడిగా తయారవుతావు అని వివేకానందుడికి రామకృష్ణ పరమహంస బోధించాడు ఏం చెప్పాడండి చిన్నప్పుడే రాముడు చేసినట్టుగా చేరా నువ్వు కృష్ణుడు అంత గొప్పవాడి అవుతావు అంటే అర్థమేమిటండి ధర్మాన్ని అనుసరించుట ఆచరించుట ఆచరింపచేయుట ఈ పనులన్నీ చేయగలిగితే వచ్చే జన్మకు వచ్చేటప్పటికి మనం ఆ సాధన వల్ల ఏమవుతాం దైవత్వాన్ని పొందుతాం దైవత్వాన్ని పొందాము అంటే అర్థం ఏమిటి అంటే నిన్ను నీవు తెలుసుకున్నావు అని అర్థం నిన్ను నీవు తెలుసుకోవడమే దైవత్వం అంతే తప్ప ఊరికే దాన్ని మాయ చేయడం దీన్ని సృష్టించడం ఇవి కాదు దైవశక్తులు అర్థమైందండి నిన్ను నీవు తెలుసుకోవడం దైవ శక్తి దాన్ని పొందాలి దాన్ని పొందాలి అంటే ధర్మాచరణ కావాలి చక్కగా ఉపదేశం చేశాడు చిత్తచివరికి ఈ మానవుడు సాధన ద్వారా ఏ స్థాయిని పొందుతాడో మోక్ష సన్యాసయోగము అంటే అర్థం ఏమిటండి కృష్ణ పరమాత్మ చిత్త చివరికి అందించిన యోగం ప్రతి మానవుడికి కూడా సన్యాసం అంటే మనకు తెలిసిన అర్థం ఏమిటి వదిలిపెట్టడం నిజంగా సన్యాసం అంటే వదిలిపెట్టడమేనా అండి వదిలిపెట్టడం కాదు న్యాసము అంటే ఉంచుతా అనే అర్థం సన్యాసము అంటే సమ్యక్సము సమ్యక్ ఏత్యవస్తు సమ్యక్సేన సన్యాసస్తువుని ఎప్పుడైతే హృదయంలో ఉంచుకుంటామో దాన్ని సన్యాసం అన్నాం అర్థమైందండి అప్పుడు ఏమవుతుంది సత్య వస్తువు హృదయంలో ఉంటే మిగతా అన్నీ పక్కకు అవునా కాదా అవి వెళ్ళిపోవడం సన్యాసం అని మనం అనుకుంటున్నాం సత్యవస్తువుని ఉంచడమే సన్యాసం అని యతిఈరులు భావిస్తున్నారు మన ఇద్దరికి తేడా అది గృహస్థుకి యతిశ్వరులకు తేడా ఏమిటంటే వాళ్ళు ఏమనుకుంటారు నిరంతరం సత్య వస్తువునే హృదయంలో ఉంచుకోవడం సన్యాసం అందుకనే వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారండి ప్రణభం సన్యాసి యొక్క కర్తవ్యం ఏమిటి ప్రణవ జపం నిరంతర సాధన అజపా జపంలాగా వాళ్ళు మాట్లాడుతున్న లోపల ప్రణవం నడుస్తూ ఉంటుంది అలా నడవగలిగితేనే ఆనందం పోనీ ఇదంతా దేనికోసం చేస్తున్నారయ్యా ఆ ఇల్లు గుళ్ళు గోపురాలు కట్టించుకోవడం మనం జపాలు అవి జయిస్తాం కదండీ జపాలు జపాలు ఇవన్నీ దేనికోసం చేయిస్తున్నామంటే అదిగో అది పోవడానికి అండి ఇదిగో ఈ పని ఇందుకోసం చేస్తే ఏమైనా ఉన్నదా మా అబ్బాయి ఇదిగో ఈ పని కావాలి ఏదైనా ఉన్నదా ఇట్లా అడుగుతూ ఉంటారా ఉండరా లోకంలో ఖచ్చితంగా అడుగుతారండి అవసరం ఉంటే అవకాశం ఉంటే మనం కూడా అడుగుతాం అడుగుదామా అడుగుతామా కష్టం వచ్చినప్పుడు అడుగుదాం దానికోసం ఏదో మంత్రం చెబుతారు ఏదో తంత్రం చెబుతారు అవి చేస్తాం ఇవన్నీ కూడా కామ్యములే అర్థమైందా కానీ ప్రణవము ప్రణవ మంత్రం ఉన్నదే అది కామ్యం కాదు అర్థమైందండి దాన్ని ఏం చేయాలి వాళ్ళు ఇంత జపం చేసింది కేవల లోక కళ్యాణ వ్యయావ జపం కుంటి అని చెప్పారు ఆశ్రమ ధర్మాలలో చెప్పబడినటువంటి మాట వాళ్ళు చేసిన జపం అంతా దేనికోసం ధారపోస్తారయ్యా అంటే లోక కళ్యాణం కోసం ధారపోస్తారు అంతే మోక్షసన్యాసోగం ఇప్పుడు మనం దేన్ని లోపల ఉంచుకోవాలో చెప్పండి మోక్ష పదాన్ని ఉంచుకోవాలి సన్యాసం అంటే ఉంచుతా అని కదా మనం చెప్పింది కనుక ఇప్పుడు మనం దేన్ని ఉంచాలి లోపల మోక్ష పదం అని అందుకనే ప్రతి ఒక్కరికి నేను మోక్షాన్ని పొందాలి అనేటువంటి కాంక్ష ఖచ్చితంగా ఉండాలి మోక్షాన్ని పొందాలి అన్నవాడు ఏం చేయాలి తీర్థయాత్రలు చేస్తే మోక్షం రాదు అర్థమైందండి నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే నీకు మోక్షం పిలవకుండానే వస్తుంది అందుకనే ప్రతి మానవుడికి ఏం చేశారండి పురుషార్థములు అని నాలుగు ఏర్పాటు చేసింది మన శాస్త్రం ధర్మ అర్థ కామ మోక్షములు అర్థమైందండి ఈ ఇందులో ఉన్నటువంటివి మొట్టమొదటిది చివరిది వదిలిపెట్టాం మధ్యలో ఉన్న రెండూ పట్టుకుని వెళ్ళాడుతున్నాం మొదటిది ఏమిటండి ధర్మం చివరిదేమిటి ఈ రెండు వదిలేం మనకు కావలసిందేమిటి రెండవది ఏమిటండి అర్థం మూడవది కోరిక తీరాలి సంపద కావాలి ఎన్ని రకాల కోరికలుంటే అన్ని కోరికలు తీర్చుకోవాలి నేను దానికి కావలసింది సంపద కదా కనుకపై హుకారు కుక్క రాత్రి తెల్లవారే లోపల నేను కోటీశ్వరుణ్ణి అయిపోవాలి ఎందుకు అవ్వాలి వాడికి తెలీదు ఆ పైన వాడికి తెలీదు కనుక నీవు సంపాదించక్కర్లేదా అనేది మళ్ళీ ప్రశ్న ఇవన్నీ ఎవరండి చెబుతున్నది కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు ఎవరికి చెబుతున్నాడు అర్జునులకు చెబుతున్నాడు నువ్వు సంపాదించవలసిన పని సంపాదించాలి దేని కొరకు సంపాదించాలి త్యాగాయ సంబృతార్థానం నీ వద్దకు వచ్చిన వాళ్లకు లేదనకుండా ఇవ్వటం కోసం సంపాదించాలి కోరికలు ఉండద్దా ఏమండి కోరికలు ఖచ్చితంగా ఉండాలి ఎందుకు ఉండాలి ఆవశ్యకత్యం వాంఛిపోతయే ఇందులో భారతంలోనే ఉన్నది ఆ కూడా ఎందుకోసం ఈ శరీరానికి కొన్ని ధర్మాలున్నాయి బుద్ధికి కొన్ని ధర్మాలున్నాయి హృదయానికి కొన్ని ధర్మా తీర్చి తీరాలి అది శరీర ధర్మం అర్థమైందా అండి అవుతీరకపోయినా శరీరాన్ని నిలబడడం కష్టం ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో ఒక ఆవిడ ఉండేదండి ఆవిడ పేరు మర్చిపోయి గుర్తొస్తున్న తర్వాత ఆవిడ బ్రహ్మచారిని పెళ్లి చేసుకోలేదు వైలిన్ విద్వాంసులు చాలా గొప్ప విద్వాంసులు ఆ బాలాంతర ప్రతినికాంతరావు గారు వాళ్ళు ఉన్న సమయంలో ఎన్సిబి జగన్నాథాచార్యులు గారు ఎన్సిహి క్రిష్టమాచార్యులు గారు సినిమాల్లో పాడేటువంటి మల్లిక్ గారు వాళ్ళందరూ ఉన్న సమయంలో ఆవిడ వైలినిస్ట్గా ఉండేది ఆవిడకి అటల్ బిహారీ వాజ్పేయి అంటే చాలా ఇష్టం ఏదో కార్యక్రమంలో ఆవిడ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన్ని కలిసింది చాలా సంతోషమమ్మా మిమ్మల్ని చూస్తున్నాం సంగీత విద్వాంసులనే ఆయన భాషలో ఆయన మాట్లాడాడు ఈవిడ భాషలో ఈవిడ అడిగింది మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కోరికండి అని అవకాశం లేదమ్మా నేను ఎప్పుడో వదిలిపెట్టాను నాకు గురువు భీష్మాచార్యుడు అన్నాడు ఆయన ఎవరు వాచిపోయారు ఆ క్షణం నుంచి ఆవిడ పెళ్లి చేసుకోకుండానే ఉన్నది కొద్ది కాలం అయిన తర్వాత ఆవిడకు వింత రోగం వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్తే పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉండే డాక్టర్లు కూడా ఏం చెప్పలేకపోతే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అట్లాగే గుంటూరులో మెడికల్ కాలేజీ లెక్చరర్గా ఉండేటువంటి డాక్టర్ అమరవేందర్ గారు చాలా గొప్ప డాక్టర్ పూర్వపు సినిమాల్లో ముక్క అమల ఉన్నారే ఆ ముక్క అమలకు అన్నగారు తమ్ముడు అవుతాడు మొత్తానికి ముక్క అమల అమరేందర్ రావు గారు డాక్టర్ ఆయన పరీక్ష చేసి చెప్పాడండి అమ్మాయి నీవు పెళ్లి చేసుకోకపోవటం చేత వచ్చినటువంటి జబ్బు ఈ జబ్బు తగ్గాలంటే వివాహం చేసుకోవాలి లేకపోతే గది లేదు నేనేం చేయలేను అన్నారు మందులు లేవు ఇప్పటికైతే కనుక శరీరానికి ఏది కావాలో అది కావలసిందే దాన్ని ఏమన్నారు ఆవశ్యకత అన్నారు కనుక కామము తప్పు కాదు ఎప్పుడు తప్పు అవుతుంది బహుముఖమైతే తప్పు ఏకోన్ముఖమైతే పవిత్రమవుతుంది అర్థమైందండి పురుషార్థాల్లో కామం ఉందా ఉన్నది పొందవలసిందే కానీ ఆ కామము ఏ విధంగా ఉండాలి ఏకోన్ముఖం కావాలి అదే బహుముఖమైతే అపవిత్రమవుతుంది కనుక పురుషార్థములను సాధించగలిగినటువంటి ధర్మ ఆ ధర్మాన్ని అనుసరించి అర్థం ఆ ధర్మాన్ని అనుసరించే కామము ఎప్పుడైతే పురుషుని చేత కానీ స్త్రీ చేత కానీ ఆచరింపబడుతుందో ఏమండి నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నా చి కామము చండాలం బ్రహ్మచారిగా ఉన్నాడండి పెళ్లి చేసుకోలే పెళ్ళి చేసుకోలేదు కనుక వాడికి సంతానం లేదు సంతానం లేకపోతే వెళ్ళిపోయిన వాళ్ళకి తిలోదకాలు వదలటం అనేటువంటిది ధర్మం ఉన్నదా లేదా చెప్పండి ఆ ధర్మం ఎట్లా నిర్వర్తింపబడాలి కనుక వీడు ఏం చేయాలి సంతానాన్ని పొందాల్సిందే పొందాలి అంటే వీడి కామం ఏం కావాలి ఏ కోన్ముఖం కావాలి అది పురుషార్థ సాధన ఆ పురుషార్థ సాధన ద్వారా ధర్మాన్ని అనుసరించి ఆ ధర్మాన్ని అనుసరించడం అనే సాధన ద్వారా ఆత్మగతాన్ని తెలుసుకుని ఆత్మగతాన్ని తెలుసుకోవడం ద్వారా ఆత్మ దర్శనం చేస్తే ఎవరు ఎవరిని చంపుతున్నారు ఎవరు చస్తున్నారో ఈ విషయాలన్నీ నీకు బోధపడతాయ్యా కనుక ఈ మాయలో పడి నేనే చంపుతున్నాను అని అనుకున్నారు అందరినీ చంపించేది నేను చచ్చేది కూడా నేను అనే దానికి మాత్రం చావులేదు నాకు రూపమే లేదు అన్ని రూపాలు నేనే ఇప్పుడు చూచావు కదా నీకు ఈ దివ్యమంగళ రూపం ఎలా దర్శనం ఇచ్చింది మొత్తం బ్రహ్మాండమంతా రూపంలో ఉన్నదా లేదా కనుక ఈ రూపము అనేటువంటిది ప్రత్యేకం లేదు ఊరికే తెలియటం కోసం ఒక రూపం స్ఫుటమవుతుంది దీని భావం ఏమి అంటే బ్రహ్మాండమంతా నేనే అని నీవు తెలుసుకోవటం ఇప్పటికైనా నీవు యుద్ధోన్ముఖుడవై బయలుదేరవయ్యా గించాడండి ఎవరు గద్దించింది కృష్ణ పరమాత్మ బయలుదేరాడు అంతే తప్ప భగవద్గీత ఒక్కొక్క యోగాన్ని మళ్ళీ మనం వివరంగా భారతంలో చెప్పుకోవాలి అంటే మాత్రం కష్ట శ్రోతలారా పెద్దలారా మన్నించండి వీడేదో దాటేస్తున్నాడు అని మాత్రం అనుకో రెండు కారణాలు వేదానికి నువ్వు రెండు చెబుతూనే ఉంటావు లే మొదటి కారణం ఏమంటే సమయం ఒకటి రెండో కారణం ఏమంటే ఇప్పుడు పరిపూర్ణంగా భగవద్గీత చెప్పేస్తే మళ్ళీ నన్ను భగవద్గీత చెప్పడానికి ఎవరు పిలుస్తారండి మీలో ఇప్పుడు కేవలం ఏం చేయాలి రుచి ఆ రుచి తెలిసిన తర్వాత కలకండ రుచి మరిగిన గండు చీమ కర్ర ఆ విషయం కనుక తెలుసుకున్నామా దాని వెంట పడి పెడతాం అంత అంత గొప్పది న్యాయంగా మనం కృష్ణ పరమాత్మతో పాటు విద్యాప్రకాశానందగిరి స్వామి వారికి కూడా నమస్కారం చేయాలి ఎందుకంటే లోకంలో ఎక్కువగా ప్రజల్లోకి బాహుళ్యంలోకి తీసుకువెళ్ళిన వాడు ఆయనే గరఖపూర్ ప్రెస్ వాళ్ళకు కూడా ఇక్కడ నుంచే నమస్కారం చేయాలి అతి తక్కువ ధరకు చిన్న చిన్న పుస్తకాలు చిత్తజేవిక భగవద్గీత పుస్తకం అగ్గి పెట్టేంత పుస్తకం కూడా వచ్చిందండి ఆ వాళ్ళు టేబుల్లో పెట్టుకుని కనీసం ప్రయాణం చేసేటప్పుడైనా ఆ శ్లోకము దాని భావం తాత్పర్యం బావం తెలిసినా తెలియకపోయినా ఊర్కే టీకా టూకా తాత్పర్య అనేవారు మా గురువు గారు ఉన్నదిన్నట్టుగా దాన్ని తాత్పర్యం అట్లా అన్నా తెలుసుకునే విధంగా ఎంతో శ్రమ చేసి లాభాలు ఉన్నా లేకపోయినా అందిస్తున్నారండి వాళ్ళ సంస్థ వ్యవస్థ కూడా చిరకాలంగా ఉండాలి అని మనం అందరం కోరుకోవాలి దివ్యమైన ప్రదేశంలో ఎన్ని ఎన్ని గ్రంథాలు ఎన్ని ఎన్ని విశేషాలు లోకానికి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు పని చేయలేరు కనుక దివ్యాత్మ స్వరూపుల భగవద్గీత ఎంత దివ్యం కించితీత గంగా జల కణిక పీత ఎవరండి చెప్పింది భగవద్గీతలో కాదు శంకర భగవద్పాదుల వారు చెప్పారు భగవద్గీత కించితీత గంగా జలవ కణికా పీత ఇంకేం జన్మకి భగవద్గీతలో ఉన్నటువంటి ఒక్క శ్లోకం లేదు ఒక్క పాదమైనా సరే ఎందుకంటే ఒక శాస్త్రవేత్తకు పాఠం చెప్పేది భగవద్గీత ఒక విప్లవకారుడికి పాఠం చెప్పేది భగవద్గీత ఒక వేదాంతికి పాఠం చెప్పేది భగవద్గీత ఒక భక్తునకు పాఠం చెప్పేది భగవద్గీత ఎన్ని రకాలుగా ఎంత మందికి ఉపయోగపడుతుందండి చిత్త విప్లవకారుల దగ్గర కూడా ఉన్నాయండి ఈ అర అరణ్యాల్లో ఉంటారే అన్నలు వాళ్ళ దగ్గర కూడా భగవద్గీత ప్రతి ఒక్కరికి ఆ విక్రమ్ సారాభాయ్ గారు నది ఒడ్డున కూర్చుని భగవద్గీత పారాయణ చేస్తున్నా ఓ పిల్లవాడు ఆయన దగ్గరికి వెళ్ళి మీటి పెద్దలంతా ఇటువంటి పని చేస్తున్నారు కనుకనే దేశం ఇట్లా పాడైపోతుంది దీని బదులు ఏ శాస్త్ర గ్రంథాలన్నా చదివితే అనేకమైన విషయాలను కనుక్కోవచ్చు కదా అని చెప్పాడు ఒక కుర్రాడు యంగ్స్టర్ ఆయన అన్నట్టింది కూడా నిజమే రేపటి నుంచి నేను ఆ గ్రంథాలు చదువుతానులే నీకు ఈ పుస్తకం ఇస్తా ఒకసారి ఇది కూడా శాస్త్ర గ్రంథం అని నీకు అనిపిస్తుందేమో చూడు అన్నట్టండి సాయంకాలం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు పొద్దున్నే లేచిన తర్వాత తరగతి పాఠం చెప్పడానికి వచ్చాడు ఆయన ఆయన కాలేజీలో శాస్త్రవేత్త అర్థమైందండి ఆ తరగతి గదిలోనే ఈ నది ఒడ్డున ప్రశ్న అడిగిన వాడున్నాడు ఎన్నెన్ని శాస్త్ర విషయాలు చెప్పాడు ఆ విక్రమ సారాభాయ్ అయ్యా మరి మీరు భగవద్గీత నాకు ఇంతటి విజ్ఞానాన్ని ఇచ్చింది ఆ గ్రంథమే అని చెప్పింది ఎవరండి విక్రమ్సారాభాయ్ నాకు ఇంతటి విజ్ఞానాన్ని ఇచ్చింది ఆ గ్రంథము వాళ్ళకు తెలుస్తున్నదండి దాంట్లో ఉండేటువంటి మహిమ మనం కేవలం ఈ సంస్కృతంలో ఉన్నాయి కనుక పనికిరాదు అనే స్థితిలోకి వచ్చాం హిందువు అంటే బ్రాహ్మణని సంస్కృతంలో ఉన్నవన్నీ మంత్రాలని వాటిల్ని మనం చదవకూడదని వాటి ద్వారా మనం ఏం తెలుసుకోకూడదని ఓ విధమైనటువంటి మూఢ తత్వానికి చేరుకున్నది భారతదేశం అందువల్లనే ఇక్కడ తరగతి గదుల్లో దాన్ని పాక్షంగా పెట్టేటువంటి అవకాశం ఉండట్లేదు ఎంత దివ్యమైనది దాన్ని అంతని ఎక్కడ బోధించోధించాడు అంటే కేవలం యుద్ధరంగంలో చెప్పాడు ఎప్పుడైతే విషయం అంతా తెలిసిందో బావా చాలా అదృష్టవంతుణ్ణి మంచి అవకాశం కలగజేశావు చాలా సంతోషం ఇక యుద్ధానికి సిద్ధమయ్యా ఒక్కసారి మా అన్నగారి దగ్గరికి పోనివ్వమన్నారు అర్జునుడి యొక్క రథం ధర్మరాజు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళింది ఆ ధర్మరాజు పాదాలకు నమస్కరించాడు అన్న యుద్ధం సిద్ధం చేస్తాం అని చెప్పాడండి ఎప్పుడైతే యుద్ధము సిద్ధము అన్నాడో ధర్మరాజు కదిలాడు నుంచి కౌరవ సేనలోకి వెళ్ళాడండి ధర్మరాజు ఎక్కడికి వెళ్ళాడు కౌరవ సైన్యంలోకి వెళ్ళాడు కౌరవ సైన్యంలోకి వెళ్ళినటువంటి ధర్మరాజు భీష్మాచార్యునకు ద్రోణాచార్యునకు కృపాచార్యునకు పెద్దవారికి నమస్కారం చేశాడండి శల్యుని వద్దకు కూడా వెళ్ళి నమస్కారం చేశాడు నువ్వు వచ్చి నమస్కారం చెయ్యకపోతే శిపిద్దామనుకున్నా అన్నాడు శల్యుడు శపించవద్దు ఏమి వద్దు మామా నేను చెప్పిన మాట మాత్రం గుర్తుపెట్టుకో నాకు సహకరించు అన్నాడు నీవడిగిందే కాదయ్యా ఏ సహాయం నేను మనిషినిక్కడున్నా నా చేతలన్నీ పాండవ పక్షంలో ఉంటాయి పొమ్మన్నాడు ఎవరండి శల్యుడు ఏవండి ఇది న్యాయమేనా మీరు అడిగిందేగా ప్రశ్న అవునా ఖచ్చితంగా న్యాయమేనండి అర్థమైందండి కడుపుతో ఉన్నది ఓ కావిడ ప్రసవించడానికి నిప్పులు వస్తున్నాయి కానీ పిల్లవాడు బయటికి రావట్లేదు శ్రస్సు వచ్చింది బాడీ బయటికి రావట్లేదు ఏం చేయాలి ఇంకా కొద్దిసేపు కనుక ఉంటా పిల్లవాడి ప్రాణాలు పోతాయి అటువంటి పరిస్థితుల్లో ఆలోచించిన నరుసు ఎంత ఐసుగడ్డ తెచ్చి బుగ్గ మీద పెట్టింది వాడికి ఎవరు బుగ్గ మీద ఆ పుట్టిన పసివాడి తల నుండి బుగ్గ వచ్చింది కదండీ ఆ శ్రద్ద తెల్లదనానికి తట్టుకోలేక లోపల ఒక్క తన్నుతో బయటపడ్డాడు వాడు అర్థమైందండి వాడు బయటకు రావటం కోసం ఆ పనిచేసింది కానీ వాడి మీద శత్రుత్వంతో చేసింది అర్థమైందా కొన్ని కొన్ని క్రియలు జరగాలి అంటే ఒక్కొక్క రకంగా దాన్ని ఆలోచించి చేయాలి అర్థమైందండి ఎట్టా పెడితే అట్టా చేస్తే వాడు గుడ్డలు కుడుతుంటే ఆ సూది వెళ్ళి కంటిలో దిగబడింది గుండెలు గుర్తున్నాడు అండి సూద్ ఎక్కడ దిగబడింది కనుగుడ్డులో దిగబడింది కుయోముర్రు అని అడుస్తున్నాడు ఇప్పుడు ఆ సూద్ ఎట్ట బయటికి రావాలి డాక్టర్ గారి దగ్గరికి నేను సూర్తి తీస్తా కన్ను వస్తుందో లేదో చెప్పలేను అన్నాడు కన్ను రాకపోతే ఎట్లాగయ్యా నలుగురు దగ్గరికి తిరిగాడు ఐదుగురు దగ్గరికి తిరిగాడు ఎంతమంది అయినా ఇది అన్నారు చిత్తడికి ఓ బిచ్చగాడు నేను తీస్తానన్నాడు డాక్టర్ తీలేందు నువ్వెట్లా తీస్తావురా ఒక ఐదు ఒప్పరి పిల్ల పిల్లల చీపుళ్ళు కట్టగలమ్మన్నాడు వాళ్ళు వెళ్ళి చీపుళ్ళు కొనుక్కొచ్చారు నిజంగా జరిగిన సంగతి చెప్పేది చీపులు కొనుక్కొచ్చారు ఇళ్ళు ఉండేవి కదా ఒంటినిట్టాడు పాకలు ఆ దూలానికి ఓ దారం కట్టాడు ఆ దారాన్ని తీసుకొచ్చి వీడి సూదికున్న దారానికి కాస్త లూజుగా ముడి వేశాడు సూది కదలకుండా ఆ దూలం కింద నువ్వు పడుకోరా అన్నాడు పడుకున్న వాడి తల కింద ఈ చీపురు కట్టలు తిండులాగా పెట్టాడు తల దగ్గర కూర్చుని ఒక్కొక్క చీపురు పుల్లలాగుతున్నాడండి ఏం చేశాడు వారు ఒక్కొక్క చీపురు పుల్లలాగితే ఎంత ప్లేస్ తగ్గుతుంది ఆ కట్టలో చాలా మైన చాలా కొద్ది ప్లేస్గా కదులుతుంది నాలుగు చీపురు పుల్లలాగితే కొంచెం వీడు తిండుగా పెట్టుకుని ఉన్నాడు కదా ఏమవుతోంది పుల్లలాగుతున్న కొద్దీ తల కిందికి దిగుతోంది సూదికి మాత్రం దారం పైన కట్టి ఉన్నది కనుక సూది కథల దక్కడే ఉంటుంది వీడి తల మాత్రం ఏమవుతుంది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా కిందికి దిగుతోంది ఆ చీపురు కట్టలో సగం పుల్లలు అయ్యేటప్పటికి సూది పైనుండి వాడి తల కిందికి వచ్చేసింది వచ్చేసింది అని కనుక ఎప్పుడు ఏది పనిచే మన విజ్ఞానమో మన పుస్తకమో పనిచేయడం కాదు కావలసింది మేధస్సు పని చేయాలి ఆ మేధస్సుకు నీ పుస్తకంలో విన్న విషయం జట చేయాలి ఆ మేధస్సును అందించేదే ఈ భగవద్గీతండి ఖచ్చితంగా అందిస్తుంది మీరు ఇప్పటికే అలవాటు ఉంటే చాలా సంతోషం ఒకవేళ అలవాటు లేకపోతే మీ ఇళ్లలోనే వాళ్ళు ఉండేటైతే ఎవరు ఆ మనవలు కానీ మనవరాలు కానీ ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళు కనుక కనీసం రోజుకొక్క భగవద్గీత శ్లోకమైన వాళ్ళకు చెప్పి దాని భావం చెప్పటం కోసం ప్రయత్నం చేయండి అని నమస్కరించి ప్రార్థిస్తుంది మా అనురాధ గారు చేస్తున్నారు సత్సంగాలు ఎన్నో చేస్తూ ఉంటారు వారు ఆ సత్సంగాల్లో కేవలం రామాయణమో భారతమో భాగవతమో దీంట్లో కథలు కాకుండా భగవద్గీతను కూడా ఖచ్చితంగా వాళ్లకు రుచి ఇప్పటికే చూపిస్తున్నారేమో తెలీదు నాకు ఆ భగవద్గీతల శ్లోకాలు ఖచ్చితంగా పిల్లలకు అలవాటు చేయాలి వాళ్ళు పారాయణ చేయాలి అవి నేర్పాలి వాటి భావాలు వాళ్ళకి తెలియాలి ఎందుకంటే ఇవాటి రోజున యువత కార్యోన్ముఖుడు కావాలి అంటే మొత్తం భగవద్గీత అంతా నేనెందుకు పనికిరాను నా వల్ల కాదు నా వాళ్ళని చంపుతానా నేనే పని చేస్తానా అని ఎందుకు పనికిరాని వాణి వలె కూర్చున్నటువంటి వాడి చేత మొత్తం కౌరవ సేనంతటిని చంపగలిగినటువంటి శౌర్య ప్రతాపాలు పెంచింది ఎవరయ్యా అంటే ఈ భగవద్గీత అవునండి వాటి రోజున యువత ఎంత నిర్వీర్యులై పడున్నారండి దేనికి ఉపయోగపడుతున్నారు అంటే రోజుకు యాభై రూపాయలు ఇస్తానరా పది రూపాయలు ఇస్తానన్నా ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు పేరు పెట్టుకుని చెండా పట్టుకుని అరవడం కోసం లారీలు ఎక్కి పెడుతున్నారు వాళ్ళు పెరుగు పొట్లాలు మంచినీళ్ళ పొట్లాల కోసం పెడుతున్నారు వాడి వల్ల మనకేమి అపకారం జరిగినా జరగకపోయినా వాడి దిష్టి మనం రోడ్డు మీద తగలబెడుతున్నారు కళాశాలలో ఎంత వరకు ఉంటున్నారు చెప్పండి ఖచ్చితంగా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు కనుక వారికి బాగా తెలుసు ఎన్ని దుర్మార్గాలండి ఆ ఉస్మానియూనివర్సిటీలో వాడు బాణాసురుడా వాడు మావాడు అని వాడి కోసం పెద్ద ఉత్సవం క్షీరాభిషేకం ఓ రాక్షసుడికి ఆ మహిషాసురుడు చెప్పండి వాడు వాళ్ళవాత ఆ మహిషాసురుడు ఎవరిని కోరుకున్నాడండి అమ్మవారిని కోరుకున్నాడు వాడు ఎప్పుడు కోరుకుంది వాడి సైన్యాన్ని అంతటిని చంపిన తర్వాత కోరుకున్నాడు ఆ దేవీ భాగవతం వీడి తెలుసుకుందండి తన వాళ్ళందరూ చచ్చిపోయినా కానీ దాని ఉన్న రూపమునందు వాడికి జాసపోలేదండి దీన్ని అశురత్వం అంటాం వీడు మావాడు దానికోసం ఓ పార్టీ ఓ ఉత్సవం యూనివర్సిటీకి తల్లిదండ్రులు డబ్బులు కట్టి దేనికి పంపించారండి వాడిని వాడు ఏం చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి మాకు అవి లేవు ఇవి లేవు ఆ వసతులు లేవు ఈ వసతులు ఏవి ఉండక్కర్లేదు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఒక స్త్రీమూర్తి ఏ వసతులు లేకుండా ఉన్న చెట్టు కింద కూర్చొని చదువుకున్నది రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర చెట్టు కింద చదువుకున్నదండి ఆవిడ విద్యాలయంలో దేశానికి ప్రధానిగా చేసింది మీకు ఉండటానికి కదులు కావాల కూర్చోడానికి క్వశ్చన్ సీట్స్ పైగా వాడు లెక్చరర్ చెబుతున్నా సరే నిద్రపోవడానికి వాడుకోవాల్లా ఆ చేతులు దాన్ని మేలు పట్టుకున్నట్ట ఇవన్నీ ఏర్పాటు చేయాలి నువ్వు చీకు కావలసిన చదువు సుఖమా కార్పొరేట్ కాలేజీలు ఏం చెబుతున్నాయండి యూనివర్సల్ ఏసీ మా స్కూల్లో మీ పిల్లలు ఏ విధమైన కష్టం పొందవలసిన విజయవాడలో చాపిల్లి స్కూల్ అని ఉంటుందండి నేను వెళ్ళి ముక్క తిట్లు ఆయన ఏంటో తెలుసా విద్యార్థికి రెండు సెట్లు ఇస్తాడు బుక్స్ ఒకటి ఇంటి దగ్గర ఒకటి స్కూల్లో నోట్స్ కూడా వాడు తయారు చేసుకోవాల్సిన పని లేదు జిరాక్స్ కాపీలు మొత్తం ఇచ్చేస్తాడు ఇక వాడు ఏం చేస్తాడు దేని గురించి కష్టపడతాడు అసలు టెక్స్ట్ బుక్ చేస్తాడా వాడు కనుక ఏ విధంగా ఉండాలి ఏం చెబుతున్నావయ్యా నువ్వు మీరు చెప్పినట్టుగా కనుక చేసినట్టయితే శర్మగారు మేము పచ్చి గడ్డి తినాలే గాని అన్నం తినలేము అన్నాడు ఆయన అన్నం కన్నా ఇది చాలా మంచిది అని చెప్పానండి వ్యాసపీఠం మీద కూర్చొని చెబుతున్నా నువ్వు చేస్తున్న పనికి అన్నం కన్నా ఇది తింటాం చాలా మంచిదయా ధైర్యంగా చెప్పాను ఏమి దురాగతం ఏమి దురాగతం కనుకా అనేక రకాలైన వ్యవస్థల్లో ఇవాటి రోజున ఖచ్చితంగా భగవద్గీత అనబడేటువంటిది వండి తీరాలి ఒకవేళ మీ మీ దగ్గరకు పెద్దలు వచ్చిన వాళ్లకు ఆ భగవద్గీతను కూడా కాస్త పరిచయం చేయండి వాళ్ళ పిల్లలకు మీరు పరిచయం చేయడం కోసం చూడండి ఆదివారం కనుక దొరికితే మీకు ఖాళీ ఉంటే భగవంతుడు దయదలిచి వాళ్ళ ఒక దాన్ని నడుపుతూ ఆ పిల్లల్ని దగ్గర పెట్టి వారం శ్లోకం ఆ శ్లోకం యొక్క భావం వాడు మనకి వచ్చే ఆదివారం అన్నాడు దాన్ని పరిపూర్ణంగా చెప్పి దాంట్లో ఉన్న భావాన్ని వాడు అనుభవానికి తెచ్చుకునే విధంగా కనుక మనం చేయగలిగితే రాబోయే జనరేషన్ చాలా గొప్పగా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం అంత గొప్పది భగవద్గీత అర్జును అడ్డం పెట్టుకుని కృష్ణ పరమాత్మ మనకందరికి ఉపదేశం చేశాడు ఆయన ఉపదేశం చేసిన దాన్ని అట్లా వదిలేస్తే అర్జునుడు ఒక్కడే ఆనందపడేవాడు కానీ దాన్ని మనకు అందించిన వాడెవరు వ్యాస భగవానుడు ఏం చేస్తే రుణం తీరుతుంది అటువంటి ఉపకారం చేశాడు ఇప్పుడు ఏం చేశాడండి ఆ ధర్మరాజు మొత్తం అది సభలోకి వెళ్ళాడు మొత్తం అందరికీ నమస్కరించాడా అందరికీ నమస్కారం చేయడం అయిపోయిన తర్వాత రెండు సేనల మధ్యలో ఉండి ఓ అనౌన్స్మెంట్ చేశాడండి ఎవరు ఇప్పుడు మీలో ఎవరైనా మా పక్షానికి రాదలుచుకుంటే రావచ్చు అన్నాడండి దుర్యోధనుడు గుండె ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నాడు కౌరవ పక్షంలో ఎవరైనా వెళ్ళిపోతారా ఎందుకంటే ఎవరిని పిలిచింది కౌరవ పక్షాన్ని పిలిచాడంటే మా పక్షంలోకి ఎవరైనా మీలో రాదలుచుకున్న వాళ్ళు ఉంటారు రావచ్చు ఎవరు వచ్చారు అంటే వచ్చాడం వైశ్య భార్య వల్ల కలిగినటువంటి పుత్రుడు అతని స్నేహితులైనటువంటి యనమండుగురు రాజులు ఆ రాజుల యొక్క సైన్యముని సైన్యము ఇవన్నీకొచ్చినాయి క్షణం ఆలోచించి కన్ను తెరిచే లోపల ఈ విషయాలన్ని సంజయుడు ధృతరాష్ట్రునికి చెబుతున్నాడు సంజయ అలా నీరసపడిపోయినటువంటి అర్జునుడు యుద్ధం మానేస్తే ఎంత బాగుండేది కానీ కృష్ణ పరమాత్మ అతన్ని యుద్ధానికి సమాయుత్తం చేశాడు అంటే నా కుమారులనందరిని చంపడానికి కృష్ణ పరమాత్మే పన్నుగడ పన్నాడు సంజయుడు చెప్పాడు రాజా కృష్ణ పరమాత్మ పన్నుగడ పన్నాడు అని ఇవాళ్ళ తెలుసుకుంటున్నావు నువ్వు కళ్ళు అసలు ఆయన చేసేదే పన్నుగడ లో నర్తనం అంటే ఏదయ్యా అంటే భగవంతుని యొక్క వ్యవహారం సంజయ ఇక్కడ గొప్ప మాట చెప్పారండి అవునయ్య సంజయ వాడు ఆ భగవంతుడు మన అందరితో ఆడుకుంటాడు ఆడితేనే కదా వాడికి ఆనందం ఈ మాట అన్నదెవరండి వృత్తరాష్ట్రుడు రాజాను పొరపాటు పడ్డావయ్యా మనల్ని సృష్టించి మనతో ఆడుకుని అప్పుడు వాడు ఆనందాన్ని పొందవలసిన అవసరం భగవంతునికి లేదు ఎందువల్ల లేదు అంటే అసలు వాడే ఆనంద స్వరూపుడు ఎవరండి మాట చెప్పింది సంజయుడు చెప్పాడు ఆనంద స్వరూపుడు ప్రత్యేకించి ఓ పని ఆనందాన్ని పొందుతాడో పొందవలసిన అవసరం ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ అని చెబుతున్నది వేదం ఆనందమే పరబ్రహ్మము కనుక వాడు ప్రత్యేకించి ఆనందాన్ని పొందడం ఏమిటండి చాలామంది కూడా లోకంలో అంటూ ఉంటారు ఆ భగవంతుడు బొమ్మలుగా చేసి ఆడుకుని ఆనందపడుతున్నాడు అని వాడు ప్రత్యేకించి మన మన వల్ల ఆనందాన్ని పొందేదేమీ లేదు వాడే ఆనంద స్వరూపుడు ప్రత్యేకించి మన పొందడు మరి ఎందుకయ్యా ఈ సృష్టి కార్యక్రమం అంతా ఎన్నో జన్మల నుండి చేసినటువంటి కర్మలు అనుభవించవలసి ఉన్నవి కనుక అవి మనల చేత అనుభవింపజేసి ఆ కర్మ ఫలాలను తరిగించడం కోసమే మనకు జన్మనిచ్చాడు తప్ప మనకు జన్మనివ్వడం వల్ల వాడికేమీ ప్రయోజనం లేదు ఒకవేళ నువ్వు బుద్ధి కలిగి వైపుకు తిరిగితే ప్రయోజనం అప్పుడు ఎవరికి నీకే నువ్వు వాడివైపుకు తిరిగినందువల్ల వాడికేమీ ప్రయోజనం లేదు నువ్వు తిరిగినా ఒకటే తిరగకపోయినా ఒకటే భగవంతుని వైపుకు తిరిగావా ధన్యుడు అవుతావు తిరగలేదా ఏమవుతావు మళ్ళీ పుడతావు అంతే తేడా కనుక వాడిని ఎందుకు సృష్టి చేస్తున్నాడు అంటే వాళ్ళ వాళ్ళ కర్మలు వాళ్లకు అనుభవింపజేయడం కోసమే సృష్టి జరుగుతుంది అంతేగాని వాడి ఆనందం కోసం కాదు కనుక యుద్ధం సిద్ధమైంది కౌరవ సేనలో ఉండేటువంటి ఈచునితో పాటు యనమండుగురు రాజులు వచ్చారు అతని స్నేహితులు వాళ్ళ వాళ్ళ సైన్యములు ఈచుని సైన్యం కూడా పాండవ పక్షంలోకి వచ్చింది ధర్మరాజు అనుకున్నాడు బాబా కౌరవ సేన నా పక్షానికి నేను తీసుకోగలిగాను నీ దయ నా గొప్పతనం వల్ల అని అనలేదండి ఏ పని జరిగినా మన గొప్పతనం వల్ల జరగదు ఇక్కడ నేను కూర్చుని భారతం చెప్పినా అక్కడ కూర్చుని మీరు విన్నా మన ఇద్దరి చేత ఈ పని చేయించేటువంటి దివ్యమైనటువంటి శక్తి ఇంకొకటి ఉంది ఖచ్చితంగా ఉన్నదండి ఆ శక్తి యొక్క ప్రకారమే జరుగుతూ ఉంటుంది కర్మ మాత్రం మనం చేస్తూ ఉంటాం మనం ఎప్పుడైతే సంకల్పం చేసామో ఆ సంకల్పాన్ని అనుసరించి ముందుకు తీసుకు ఆ సంకల్పం సత్సంకల్పం అయిందా బాగుపడతాం దుస్సంకల్పం అయిందా మళ్ళీ పుడతాం ఇంతే లెక్క కనుక ఒక్కడినైనా నేను తీసుకోగలిగానయ్యా నీ యొక్క అనుగ్రహం చేత సంతోషించాడు అర్జునాయు కానివ్వయ్య యుద్ధం ప్రారంభమైందండి ఎన్ని రోజులు గడిచింది ఈ యుద్ధం భీష్మాచార్యునితో ద్వంద్వ యుద్ధం ద్వైరథ యుద్ధం ఏమండి సూచి యుద్ధం ఇప్పటి ఎన్ని రకాలు చెప్పుకున్నాం మనం ఐదు రకాలైన గుర్తం చేత ఆ వరసలో రావాల్సిందే ఇట్లా ఐదు రకాలైనటువంటి యుద్ధాల్లో భీష్మాచార్యుడు ద్వంద్వ యుద్ధానికే మొగ్గు చూపుతున్నాడు అండి తనంతట తానుగా తన రథాన్ని పాండవ పక్షంలో ముందు ఎక్కడికి తీసుకువెళ్ళాడయ్యా అంటే అర్జునుని ముందుకు తీసుకువెళ్ళాడండి దుర్యోధనుడు కూడా అడిగింది అదే ముందు అర్జునుని సంహరించవయ్యా మిగిలిన మేమంతా కలిసి భీమసేనుని సంహరిస్తామయ్యా అప్పుడు ధర్మరాజు ఎందుకు కొరగాని వాడవుతాడు నకుల సహదేవులు ఉన్న వాళ్లకు మనం సమాధానం చెప్పగలుగుతాం ప్రధానంగా మనం సంహరించవలసింది ఎవరిని అంటే ఇద్దరినే తాత కనుక నీవు తగిన ఎవరికి అంటే అర్జునునకు వెంటనే భీష్మాచార్యుడు చెప్పాడు నేను యుద్ధము చేస్తానన్నానే కానీ అభిమన్యుని గెలుస్తాను అని మాత్రం అనలేదు అర్జునుని గెలుస్తాను అని అనలేదు కారణమేమంటే అర్జునుని గెలవగలిగినటువంటి వాడు దేవేంద్ర సముడు కూడా ఎవ్వడు లేదు కేవలం దేవేంద్రుడే కాదు బ్రహ్మరుద్రులు కూడా ఎదురు నిలబడలేరు నేనే పాటివాణ్ణి కారణమేమంటే సాక్షాత్తు నారాయణుడే అర్జునునితో ఉన్నాడు నీ ఒప్పు తింటున్నాను కనుక నీ కొరకు నేను యుద్ధం చేయవలసిన ఆవశ్యకత ఉన్నది గనుక చేస్తుంది అంతే ఇది యాంత్రికమైన తప్ప భావికమైనది మాత్రం కాదు ఆ ఉద్దేశాన్ని నీవు మనస్సులో పెట్టుకుని ఒకవేళ సేనానాయకుడుగా నన్ను తప్పించి ఇంకొకళ్ళని పెట్టుకున్న నాకేమీ అభ్యంతరం లేదు చేయమంటే సేను నిర్వహించి యుద్ధం చేస్తా లేకపోతే వదిలేస్తా నీ ఇష్టం అన్నాడండి ఇప్పుడు ఆ దుర్యోధనుడు ఏం చేయాలండి అటువంటి స్థితిలో శ్రేయాన్ స్వధర్మ విగుణ అను పరధర్మ పితరం అన్నాడండి తాత నీ ధర్మాన్ని వదిలిపెట్టి ఇతర ధర్మాన్ని స్వీకరించడం అనేది న్యాయం కాదు నా కోసం చేసిన నీ కోసం చేసిన నువ్వు పాండవ పక్షపాతి అని తెలిసి కూడా నా వద్దనే ఎందుకు ఉంచుకున్నానంటావు నీ తల్లికి ఈ కుర్రువంశాన్ని కాపాడుతాను అని మాట ఇచ్చావు గనుక ఒక్కసారి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకునే లక్షణం నీకు ఉన్నదని తెలిసి యుద్ధం చేస్తావని నిన్ను తీసుకొచ్చి లేకపోతే నీతో నాకేం పనయ్యా ఎవరండి మాట అన్నది దుర్యోధనుడు ఓరిద్దరుమారు కూడా నీవెటువంటి వాడవు అంటే ఏరు దాటిన తర్వాత తెప్పను తెగలవేసేటువంటి వాడవు ని నీ పక్షంలోనే యుద్ధం చేయవలసిన స్థితి కలిగిన నాకు ఈ యుద్ధ రంగంలో మరణించడం అనేది యుక్తమే అన్నాడు ఎవరండి ఈ మాట అన్నది భీష్మాచార్యుల వారు ఇది చాలా యుక్తమైనదయ్య స్వైర వీర విహారం జరిగింది వజ్ర వ్యూహాన్ని ఈ నాగ వ్యూహం ఛేదించలేకపోయింది ఎట్ట ఎదురకుండా సిద్ధపడినటువంటి అర్జునునితోనే సాయం సమయం వరకు యుద్ధం జరిగిందండి రెండవ రోజున క్రౌంచ వ్యూహము అని పన్నారు పాలు అర్థమైందండి బాణ వ్యూహము అని పన్నారు కౌరవులు ఇలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క వ్యూహాన్ని చేసుకున్నారండి ఎన్ని రోజులు జరుగుతున్నది యుద్ధం అంటే ఇప్పటికి నాలుగు రోజులయ్యింది అనుకుందాం రోజు జరిగే యుద్ధమే వాళ్ళు వాణ్ణి కొట్టాడు వీడు వీణి కొట్టాడు అని ఇంతగా చెబుతున్నారా అంబసుడు అని ఒక రాక్షసుడు ఎంటర్ అయ్యాడు ఎక్కడా కౌరవ సేనలోటండి అంబసుడు శల్యునకు చాలా మిత్రుడు ఆ శల్యుని ద్వారా కబురు పంపి దుర్యోధనుడు ఆ అంబసుని ద్వారా రాక్షస మాయ చేత ఆ పాండవులకు భ్రమ కల్పించి వాళ్లను గెలుద్దామనే ఆలోచనకు వచ్చాడు ఈ విషయం భీష్మాచార్యునకు తెలియదు వారు వచ్చిన తర్వాత తెలిసింది ఎప్పుడైతే తెలిసిందో సేనానాయకుడనైనటువంటి నాకు ఏ విషయం తెలియకుండా అతన్ని తీసుకొచ్చి ప్రవేశపెడితే నేను సేనానాయకుడిని అయినట్ట కానట్టా యుద్ధ రంగం నుంచి విరమిస్తానన్నాడు ఎవరు భీష్ముడు ఎప్పుడైతే అన్నాడో కాళ్ళ మీద పడ్డాడు అతడు కేవలం సేనానాయకుడుగా రాలేదు తాత మాతో కలిసి యుద్ధంలో సహాయం చేయడానికి వచ్చాడు ఈ రాజులంతా ఎంతమంది ఉన్నారు వాళ్ళందరిలాగానే ఇతడు కూడా సహకరించడానికి వచ్చాడే తప్ప సేనానాయకుడు కాదు తాత నీవు ఇంకో విధంగా ప్రభవించవద్దు అని ప్రతిమలాడుకున్నాడు ఎవరు అంబసుడు మాయా యుద్ధం చేస్తున్నాడండి ఆ మాయా యుద్ధాన్ని భరించలేని స్థితిలో భీమసేనుడు తెలుసుకున్నాడు ఎవరిని ఘటోత్కచుని యుద్ధం మొదలు నాలుగవ రోజున ఘటోత్కచుడు యుద్ధరంగా ప్రవేశం చేశాడు మన కొరకు వచ్చినటువంటి అంబసు యుద్ధరంగంలో ఘటోత్కచుడు సంహరించాడు ఈ ఘటోత్కచుడు ఐదవ రోజున యుద్ధరంగంలో ఆ దుర్యోధను యొక్క సోదరులలో ఉన్నటువంటి వారిని పదహారు మందిని చంపాడు ఒక్క ఘటోత్కచుడి ఆ రోజునే భీమసేనుడు ఇరవై నాలుగు మందిని చంపాడు మొత్తం ఎంత మంది వాళ్ళు వంద మంది ఇరవై నాలుగు పోతే ఇంకా ఎంత మంది ఉన్నారు ఎంతమంది ఉన్నారండి డెబ్బై ఆరు మంది ఉన్నారు పదహారు మందిని ఎవరు చంపారు ఘటోత్కచుడు చంపాడు ఇంకా మిగిలిన వాళ్ళు ఎంత మంది అరవై మంది తన సోదరులు ఇంత మంది తన సోదరులు ఐదవ రోజున యుద్ధ రంగంలో చంపబడితే దుఃఖితుడైపోయాడు దుర్యోధనుడు గురించి ఇతరమైనటువంటి రాజులు ఇప్పటికీ ఐదు రోజుల్లో ఎంతమంది సంహరింపబడ్డారో లెక్కలేదు ఆరో రోజుకొచ్చారు ఏడవ రోజుకొచ్చారు భీష్ముని యొక్క ప్రతాపం ఏడవ రోజున పాండవులు చూశారంట ఏ విధంగా భీష్ముడు యుద్ధం చేస్తున్నాడు అంటే అతని చేతి నుండి వచ్చేటువంటి బాణములు కానీ అతని చేతి యొక్క కదలిక కానీ అంత ముదిమి వయస్సులో ఉన్నటువంటి అతడి యొక్క లాఘవం పాండవులకి ఎక్కడ కనబడటం లేదు కౌరవులకు కూడా కనబడటం లేదు ఎలాగైనా సరే పాండవులకు బుద్ధి చెప్పాలి అనుకున్నాడు అర్జునుడైనా ఉండాలి నేనైనా ఉండాలి అనే స్థితిలో యుద్ధం చేశాడు ఎప్పుడైతే ఆ స్థితిలో యుద్ధం చేశాడో అర్జునుడు కూడా తట్టుకోలేకపోయాడు దుష్టకి సుడు మొదలుగా కలిగినటువంటి వాళ్ళంతా సహాయంగా వచ్చారు ఎంతమంది సహాయంగా వచ్చినా అర్జునుని యొక్క రథమునకు కోట గోడ కట్టినట్టుగా ఆ రథం కదా లేని స్థితిలో బాణాలు వేసేసాడండి ఎవరండి భీష్మాచార్యుడు ఆ వాడి వేడి బాణాలను తట్టుకోలేకపోతున్నాడు అర్జునుడు ఆ బాణముని శరీరంలో గుచ్చుకుని రక్తపు దారలు కారుతున్నాయి అయినా క్షత్రియుడికి రక్తం కనబడితే ఆనందం తప్ప నీరసం రాదు అటువంటి స్థితిలో అర్జునుడు ఎంత ప్రయత్నం చేసినా నిలువరించలేకపోయాడు ధైర్యను సన్నగిల్లింది అయినా యుద్ధం చేస్తున్నాడా ఎలా యుద్ధం చేస్తున్నాడయ్యా అంటే నాట్య ప్రదర్శన యుక్తయా యోధుకామహ అన్నాడు సందర్భంలో ఆ నట్టువ కట్ట యుద్ధం చేయడాన్ని ఎట్లా అభినయిస్తుందో అలా అభినయించినట్టుగా ఉన్నది కాని ఖచ్చితంగా యుద్ధం చేసినట్టుగా లేదు కృష్ణ పరమాత్మ చూశాడండి వీడు వయ యుద్ధం చేస్తాడేమిటి కృష్ణ పరమాత్మ ప్రశ్నది వయారంగా యుద్ధం చేస్తాడేమిటి వీడు వీళ్ళ అన్నయ్య ఏమో నేను అన్ని వదిలేసుకుంటా పోయి అడుక్కుంటానన్నాడా వీడేమో సైన్యాన్నం తట్టిని చూసి నాకు పై వచ్చింది చేతులు వణికిపోతున్నాయి నా వల్ల వీళ్ళంతా చచ్చిపోతారని వీడంటాడా ఎంత నేను చేసిన సంకల్పం ఏం కావాలి నా సంకల్పానికి ఉపకరణాలు ఎవరు ఎవరండి పాండవులే ఇప్పుడు ఉపకరణమే చెడిపోతే దాన్ని బాగు చేసుకోవలసింది ఎవరు నేనే బాగు చేసుకోవాలి ఎలా బాగు చేయాలి మళ్ళీ వీడికి భగవద్గీత చెప్పాలా చెప్పదలుచుకోవాలర ఎలుగెత్తి పడబెట్టాడండి ఎవరు కృష్ణ పరమాత్మ క్రీష్మాచార్య ఆయుధము పట్టను అని ప్రతిజ్ఞ చేసిన ఇప్పుడు నేను ధరిస్తున్నా పాదములను ఆశ్రయించి నన్ను సేవించి కోరుకున్నటువంటి పాండవులను బ్రతికించడం కోసం ఇప్పుడే నేను యుద్ధ రంగంలో పటాతి నిన్ను సంహరించి పాండవులకు ఉపకారం చేస్తా ఒక్కసారి సుదర్శనాన్ని స్మరించారండి ఆ సుదర్శనం అతివేగంగా వచ్చింది వేయి అంచులు కలిగినటువంటి సుదర్శనము గిర్రగిర కాలచక్రము తిరిగినట్టుగా తిరిగిందన్నాడు వ్యాస భగవానుడు ఎలా తిరుగుతోందండి కాలచక్రం తిరిగినట్టుగా తిరిగితే ఒక్కసారి దూకు దూకేట్టండి పైన ఉన్నటువంటి ఉత్తరీయం చారిపోయింది కుండలాలు పైకి లేచినాయి ఈ దృశ్యాన్ని చూశాడో మహాకవి ఎవరండి పోతన గారు చూశాడండి ఆ యుద్ధరంగంలో అక్కడికి వెళ్ళాడు ఆయన కుప్పించి ఎగసిన కుండలంబులు గగన భాగం బెల్ల కప్పికొనక అంత తేలిగ్గా వదిలేశాడా వర్ణిస్తడు ఆయన కుండలాలు ఆకాశాన్ని అంటుకున్నాయి వాడు ఎగిరితే అంతేనా ఎగరటం మూలంగా ఏం జరిగింది ఉరికినా ఉదరంబులో నున్న జగతి కదులా ఏమి వలనలేదు ఇది కవిత్వం అంటే రాణి రాణి రాణి రాణి వస్తే రాణి కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు చేపాలు ఇదే కవిత్వం కేవండి ఇది కాదు కవిత్వం ఒక్కసారి ఊకేటప్పటికీ ఆ దూకేటప్పటికీ ఆ కరుపులో ఉన్న పద్నాలుగు లోకాలు ఉదరంగులోనున్న జగతి కదుల పైనున్న పచ్చని పటము జార ఆ పట్టు వస్త్రం పచ్చనిది ఉత్తరం సారిపోతే నేను నిన్ను కాతూ భీష్ముని చంపుతున్న నిన్ను కాపాడుతా అర్జున నీకేం భయం లేదు విహారం చేయి నేను సంహరిస్తా భీష్ముణ్ణి అని ముందు కొనుక్కుతున్నటువంటి కృష్ణ పరమాత్మను అచేతనుడై నమస్కరిస్తూ చూస్తున్నాడు ఎవరండి భీష్మాచార్యుడు అంతేనా చిరునవ్వు నవ్వుతూ పరమాత్మ రావయ్యా నేని నేనివాళ్ళ ఎంత అదృష్టవంతున్నయ్యా కౌరవశ్రీ ఈనాటితో నశించింది పరమాత్మకే ఆవేశం కలిగితే అన్నిటికీ అతీతమైన వాడికి ఆగ్రహం వస్తే లోకాల ఆగుతాయా ఆనాడు వేం చెప్పావు అలుగుతయే యలుంగని అజాత శత్రువే అలిగిన నాడు అన్నావు వాడికి అలక వస్తేనే సాగరములన్నీ ఏకము కాకపోవునే అన్నావే నీకు అలక వస్తే ఏమవుతుందయ్యా సాగరాలు కాదు పర్వతాలు కాదు బ్రహ్మాండాలు అన్నీ ఏకమైపోతాయ్యా హరించవయ్యా నేను కోరుకునేది కూడా అదేనయ్యా ఈ కృష్ణ పరమాత్మ పరుగు పడుతున్నాడు అండి భీష్ముడు చెప్పేది చెబుతున్నాడు ఈయన చెప్పేది ఏం చెబుతున్నాడు అర్జునుడు ఒక్క దూకు దూకి వెనక్కి వెనక నుంచి పరుగు పెట్టుకుంటూ వెళ్ళి ఆయన భుజాలు పట్టుకునిలాగుతున్నాడు నాలుగు తొండములు ఒకేసారి పెరుగులాడుతున్నట్లుగా ఉన్నది అర్జునుని రెండు చేతులు రెండు తొండాలు కృష్ణ పరమాత్మ యొక్క రెండు చేతులు రెండు తొండాలు నాలుగు తొండములు ఒకేసారి పెనుగులాటం వ్యాస భగవానుడు ఇంకెంత గొప్పగా వర్ణించాడో తెలుసునండి కృష్ణ వటపత్ర సాయినం ఏతరి ఆది కమలం ఎట్లా కనబడుతున్నారండి కృష్ణ పరమాత్మ వటపత్ర సాయిలాగా కనబడుతున్నట్ట ఆయన చెయ్యి ఉన్నదే ఆ చెయ్యి ఎట్లా కనబడుతుంది ఆ సముద్రములో నుండి పైకి వచ్చినటువంటి పద్మం ఉన్నది ఆది పద్మం ఆ పద్మము యొక్క నాళమువలే కనబడుతుంది ఆ చేతికి ఉన్న గిర్రెగిర్ర తిరుగుతున్నటువంటి ఆ సుదర్శనం ఎలా కనబడుతున్నది వేయి రోకులు కలిగినటువంటి పద్మమువలే కనబడుతుంది అటువంటి దివ్యమైనటువంటి పద్మం ఇక్కడ ప్రభవించిందా అని సూపరులకందరికీ ఆశ్చర్యం కలిగిస్తే చెట్టు చివరికి పెనుగులాడి పెనుగులాడి అర్జునుడు కాళ్ళు రెండూ పట్టుకుని పరమాత్మ నీ ప్రతిజ్ఞ తప్పుతున్నావయ్యా నా మాట వినవయ్యా నా మీద కోపంతో అటువైపు వెళ్ళి తప్పుతానంటున్నావు నాకు తెలుసు ఆ విషయం ఏమండి మనకు సామెత ఉన్నది అత్త మీద కోపం తెలియని వాళ్ళు ఎవరు అత్తగారిని ఏమి అనలేక ఏం చేస్తుందండి చేతిలో ఉన్న గిన్నీలన్నీ పగలకూడుతుంది అటు కొడుతుంది ఇట్టు కూడుతుంది పూర్వప సంగతి నేను అనేది ఎందుకంటే అన్ని కంబైండ్ ఫ్యామిలీలు కనుక అత్తగారు కూడా ఆయనతోనే ఉండదు ఇప్పుడు వడంబడిక చేసుకుని కాపురానికి వస్తున్నారు కనుక పెద్ద బాధ లేదు అవునండి వడంబడిక నే వాస్తవమే చెప్పానండి చాలా దీనాతి దీనమైనటువంటి స్థితిలో భారతీయ సంస్కృతి ఉన్నది పెద్దలరా చిత్తవరికి భార్యాభర్తల బంధం కూడా వ్యాపారంగానే మారిపోతున్నది సుమ ఆత్మీయ సంబంధం లేకుండా పోయింది సుమ మనం ముద్ర వేసుకున్న నోట్ల కట్టల మనమే భ్రమపడి వాటి కొరకు ఎగబడుతున్నాం ఏ పని చేయడానికైనా తెగబడుతున్నాం ఆ వ్యవస్థ నశిస్తే తప్ప మానవత్వం కలిగేటువంటి అవకాశం లేదు ఈ విషయం తెలుసు కనుకనే చాలా మా చిన్నతనంలో నా చిన్నతనంలో నాకన్నా పెద్దలు ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళ చిన్నతనంలో కూడా ఉండి ధనము ఇచ్చుట పుచ్చుకొనుట లేకుండా మారక ద్రవ్య వ్యవస్థ ఉండేదండి నా దగ్గర ఉన్న వస్తువు నీకిస్తా నీ దగ్గర ఉన్నది నాకివోవయ్యా అనేటువంటి ఒక ఆప్యాయత సంబంధమైనటువంటి బాంధవ్యం ఉండేది ఒకప్పుడు ఇవాటి రోజున ఏం చేస్తున్నామండి విసిరేస్తున్నాం ఎంత కావాలంటే అంత కనుక చాలా ఆశ్చర్యకరమైన బాధ బాధపడవలసినటువంటి విషయం కేవలం అవి మాత్రమే ప్రధానం కాదు సనాతనమైనటువంటి ధర్మం ప్రధానమైనటువంటిది దాన్ని మనం అనుసరించాలి ఏడవ రోజు యుద్ధం గడిచిందని ఏడవ రోజే కదా అంబుషుడు వచ్చింది వాడు సంహరింపబడ్డాడు వీడి తమ్ముళ్ళు సంహరింపబడ్డారు దాన్ని గురించి దిగులు ఇంతగా తన యొక్క ప్రతాపాన్ని చూపినటువంటి ఆ భీష్మాచార్యుణ్ణి తట్టుకోలేక కృష్ణ పరమాత్మ ఆ పని చేస్తే ఆ కృష్ణుణ్ణి బ్రతిమలాడి వెనక్కి తీసుకొచ్చాడు ఇంతలో సూర్యుడు అస్తాద్రికి వచ్చాడు కృష్ణ పరమాత్మ సూర్యుడు వంక చూసి నవ్వు నవ్వాటండి ఎందుకు నవ్వావు బావా అని అడిగాడు సహదేవుడు పక్కన ఉండి ఇప్పటిదాకా మనం వేసిన నాటకాన్ని చూసి బాగుందని పక్కకు వెళ్ళాడు వాడు అందుకే నవ్వానండి ప్రకృతి మొత్తం పులకించింది అని అర్థం కేవలం పాండవులు మాత్రమే కాదు అక్కడే ఉన్నటువంటి అద్రోణాచార్యుడు కృపాచార్యుడు కూడా చూసి ఆనందపడ్డారు ఒక భీష్ముడే కాక నాటికి యుద్ధం ముగిసింది ఎవరి గురారాలకు వాళ్ళు వెళ్ళిపోయారు భీష్మాచార్యుని యొక్క శౌర్య ప్రతాపాలను తట్టుకోవడానికి ఏం చేయాలి ఇప్పటికి భీష్ముడు యుద్ధం మొదలుపెట్టి ఎన్ని రోజులైంది ఏడు రోజులైపోయింది రేపటి రోజున ఎనిమిదవ రోజు ఆ భీష్మాచార్యుడు ఇలాగే కనుక యుద్ధం చేసినట్లయితే మన కట్టి ఏమవుతుంది ఏం చేయాలి ఆలోచించి చెప్పు బావా ఉపాయం ఆలోచించమన్నారు రేపు ఆలోచిద్దాం వెళ్ళి పడుకోమన్నాడు కృష్ణ పరమాత్మ తెల్లవారింది సూర్యోదయం అయింది మరల సైన్యం సమాయత్తమైంది ఈరోజు అర్జునుడు భీష్ముని పోయినా విజృంభించాడండి ఎందుకంటే నిన్నటి రోజున అతడు ఎలా వేశాడో దాన్ని తట్టుకోలేక కృష్ణ పరమాత్మ ఎలా వెళ్ళాడో ఇదంతా జరిగింది కదా ఇప్పుడు తాను నా నటువ వేస్తే ఊరుకుంటాడని చంపేస్తాడు ఇప్పుడు అందుకోసం ఏం చేశాడు తన బాహుబలాన్ని శోభించాడు అంతేకాదు భీష్మాచార్యునకు సహాయంగా వచ్చేటువంటి రాజులందరినీ కూడా తన సైన్యంలోనే ఆయనకి సహాయంగా రావాలి కదా పక్క నుంచి ఆ వచ్చేటువంటి వాళ్ళను ఎదిరించిన వాళ్ళు అంటే భీమసేనుడు దుష్టమునుడు వీళ్ళిద్దరూ వాళ్ళని అడ్డుకున్నారు ఇప్పుడు భీష్ముడు ఏమయ్యాడండి నిన్న అర్జునుడు ఎలా ఒంటరి ఇవాళ భీష్ముడు ఎలా ఒంటరి అయ్యాడండి బాణములు గుచ్చుకు ఉన్నాయి అయినా సరే ఆ వయస్సులో ఏ విధమైన కష్టం లేకుండా బాణాలను పుంకాలు పుంకాలుగా వదులుతున్నాడు అర్జునుడు కూడా ఆనందపడుతున్నాడు తనకు సమరుచి అయినటువంటి వాడితో యుద్ధం చేయగలుగుతున్నాను కదా అనేటువంటి ఆనందం రెండవది ఏమిటంటే నేను కాదు చేసేది అనేటువంటి ఒక ఉద్దేశం అతనిలో ఏర్పడింది దేనివల్ల ఆ కృష్ణ పరమాత్మ బోధ వల్ల నా చేత చేయించేవాడు నా ముందే ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు సాయంకాలం దాకా ఎనిమిదవ రోజు యుద్ధం ముగిసింది దుర్యోధనుడు భీష్ముని వద్దకు వచ్చాడు రాత్రి కూడాలంలో తాత నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానం కలుగుతుందయ్యా ఎన్ని రోజులు పాండవులను సంహరించకుండా ఉన్నావా నీకు చేతకానిదా పని ఏ విధంగా నీవు అలా ఊరుకుంటున్నావు ఎందుకు చంపలేకపోతున్నావు నీలో ఉన్న నైరాశ్యం ఏమిటో చెప్పవయ్యా నైరాశ్యం కాదు నాయనా పాండవులలో అర్జునుని ఎదిరించగలిగినటువంటి వాడు లేడు నేను కూడా పరశురాముని వద్ద అధ్యయనం చేసిన నాకు తెలియనటువంటి విద్యలు కూడా అతనికి హస్తగతమైనాయి మరి ద్రోణాచార్యుడు అటువంటివి మాకెందుకు చెప్పలేదు అని అడిగాడు ఎవరండి అడిగింది దుర్యోధనుడువాడ ద్రోణుని వద్ద మాత్రమే చదువుకున్నది కాదురా ఈ విద్య తపస్సు చేసి పరమేశ్వరుని వద్ద నుండి పొందారు రాని విద్య అంతేకాదు ఇంకొక రహస్యం చెబుతున్నా విను భగవంతునికి ఇరవై రెండు అవతారములు ఉన్నాయి ప్రధానమైన అవతారాలు ఆ నరనారాయణుల యొక్క అవతారము యొక్క తత్వం ఏమయ్యా అంటే తపస్సు యొక్క గొప్పతనాన్ని తెలియజేయటం యజ్ఞం కన్నా గొప్పదేది తపస్సే యజ్ఞము కర్మ తపస్సు జ్ఞానము కనుక యజ్ఞము కన్నా గొప్పది తపస్సే గొప్పది ఆ తపస్సు యొక్క దివ్యత్వాన్ని లోకానికి తెలియజేయటం కోసం పుట్టిన వాళ్ళే నరనారాయణులు మూడు జన్మల పాటు తపస్సు చేశారు వాళ్ళు ఎన్ని జన్మలండి మూడు జన్మలు ఆ తరువాత జన్మయే ఈ కృష్ణ అర్జునులు ఆ నరనారాయణులే కృష్ణ అర్జునులు ఒకప్పుడు ఈ కృష్ణుని వాసుదేవుడు అన్నారు ఒకప్పుడు ఇదే కృష్ణుణ్ణి అనంతుడు అన్నారు ఒకప్పుడు ఇదే కృష్ణుణ్ణి పద్మనాభుడు అన్నారు ఇలా ఎన్ని పేర్లు ఉన్నాయే ఆయనికి నారాయణాయనమ గోవిందాయనమ విష్ణవే నమ మధుసూదనాయనమ త్రివిక్రమాయ నమ వామనాయ నమ శ్రీధరాయనమ హృషికేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయనమ శంకరేషనాయనమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయనమా నారసింహాయ నమ అయ నమ జనార్దనాయ నమ ఉపేంద అవతారమే ఇది శ్రీకృష్ణాయ నమ ఇవన్నీ ఎవరి పేర్లు అంటే ఆ పరబ్రహ్మము యొక్క నామధేయములు ఎప్పుడెప్పుడు ధర్మములకు గ్లాని జరిగితే ఆ ధర్మమును మరల భూమిపైన ప్రతిష్ట చేయటం కోసం వచ్చినటువంటి మానవ రూపంలో వచ్చిన పరబ్రహ్మే అర్జునుని రథాన్ని తోలుతున్నటువంటి నారాయణుడు అతని ప్రక్కనే ఉండి భగవద్ంశూతుడై అతడితో పాటు మూడు జన్మలు తపస్సు చేసిన నరుడే ఆ రథంలో నిలబడి యుద్ధం చేస్తున్నటువంటి అర్జునుడు కనుక అతడికి కలిగిన యుద్ధ విద్య ఒకళ్ళు చెబితే వచ్చేది కాదు అతడి విద్యా స్వరూపుడు అర్థమైందండి సకల విద్యలన్నీ ఏమవుతాయండి ఆయన హస్తగతమైనాయి ఆ కారణం చేత అతను ప్రత్యేకించి నేర్చుకోవాలి ఆ విద్య వల్ల నేను సాధన చెయ్యాలి ఇటువంటివన్నీ ఏమీ లేవు మేమంతా నేర్చుకున్న వాళ్ళం కానీ వాడు విద్య ఏ స్వరూపంగా కలిగినవాడు కారణం చేత అతన్ని గెలవడం అనేటువంటిది ఎవరి వల్ల కాని పని కనుక నీ కొరకు నీ మాట అందుకనే నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను వాడితో సంధి చేసుకోరా నువ్వు సామాన్యంగా అదురా పాండవులు అని ఎన్ని మాటలుగా చెప్పినా నువ్వు వినలేదు విధి నీతో ఆడుకుంటున్నావు చిత్తజేవుడికి నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళనందరినీ కూడా యుద్ధ భూమికి బలి ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు ఒక్కసారి యుద్ధ భూమిని చూడమయ్యా ఎలా ఉన్నదో అలా యుద్ధంలో యుద్ధంలో పాల్గొనడానికి వచ్చినటువంటి రాజులు కానీ సైనికులు కానీ రాజకుమారులు కానీ వాళ్ళ మనవుళ్ళు కాని వాళ్ళ శరీరాల్లో ఉన్న రక్తము మాంసము వస మజ్జ ఇవన్నీ నేలగా తయారైనయి ఎలా తయారైన వాళ్ళ మాంసాలతో ఈ ఎనిమిది రోజులలోనే ఇద్దరంగం అంతా ఏమైంది రక్తంతో నిండిపోయి ఆ మట్టంతా తడిసిపోయి మాంసపు ముద్దలే బుర్రదగా తయారైన ఆ శరీరంలో ఉన్న ఎముకలే పాతిన కళ్ళలవలే కనబడుతున్నాయి ఎంతమంది యోధులు ఆ పాండవుల చేతిలో సంహరింపబడ్డారు నేను కూడా ఏదో ఉత్సాహం కలిగి ఒకనాడు యుద్ధం చేసేవాణ్ణి కదా ఒక్కసారి నా ప్రతాపాన్ని చూపించాలి అనే ఉద్దేశంతో అర్జునుని బాణములతో నింపువేసి ఆ పని చేశానే గాని వాస్తవంగా వాటిని అర్జునుడు ఎదుర్కొనలేక ఊరుకోలేదు సమయం రాక ఊరుకున్నాడు కనుక ఏనాటికైనా నేను ఈ యుద్ధరంగంలో రాలిపోవలసిందే ఎవరి చేతులు అంటే నా మనవడైనటువంటి అర్జునుని చేతిలో అంతకన్నా ఇంకేం కావాలి పుత్రాటి చెయ్య నేను నీకు మాట ఇచ్చాను కనుక ఏం చేయమంటే అది చేస్తా ఇప్పటికి ఎన్ని రోజులు గడిచిందండి ఎనిమిది రోజులు గడిచింది ఇక తెల్లవారితే తొమ్మిదవ రోజు యుద్ధం ఆ తొమ్మిదవ రోజున యుద్ధం చేయడానికి పాండవులంతా సమాయత్తం అయ్యారు కేవలం ఒక్క పాండవులే కాక కృష్ణ పరమాత్మ ఒక్క మాట చెప్పాడండి వాళ్లకు ఇవాళ్ళ సేనానాయకుడుగా శిఖండిని పెడదామన్నాడు ఎవరిని పెడదామన్నాడండి శిఖండిని ఆ శిఖండికి ఆ ఉత్తర్వులు అందించారు వాడు తన స్నేహితులను తన సైనికులను ఎండబెట్టుకునే వాడు వచ్చాడు వాడికి విలువించేర్పింది ఎవరయ్యా అంటే పరశురాముడు ఎవరికి ఆ వాడు కూడా తక్కువ వాడు కాదు ఎప్పుడైతే వాడు యుద్ధానికి వచ్చాడో వాడు యుద్ధానికి వచ్చేటప్పటికీ భీష్మాచార్యుడు ఏం చేశాడు జరిగాడు వాడితో యుద్ధం చేయాల ఎందుకంటే భీష్ముని యొక్క నియమం ఉన్నది ఆ నియమ కారణం చేత భీష్ముడు మనం ఏమంటాం కౌరవసేనకు అన్యాయం చేయడం భీష్ముని తప్పు కాదా ఎంతవరకు తెలుసు మనకి ఎవరు చెప్పిన మాటను వారు నిలబెట్టుకోవటం వారి ధర్మం అర్థమైందా అండి వారి ధర్మాన్ని వాళ్ళు తప్పేటువంటి అవకాశం లేదు అందువల్ల తాను ఒక నియమంలో ఉన్నాడు కనుక ప్రక్కకు తప్పుకున్నాడు యుద్ధం చేయడం కాదు యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఎవరితో యుద్ధానికి వెళ్ళాడు అంటే భీమసేనునితో యుద్ధానికి వెళ్ళాడు భీమసేనుడు కూడా దుర్యోధనుడి వలనే తాత చాలా చక్కని అవకాశాన్ని నాకు కల్పించావు ఇప్పుడు యమపురికి నిన్ను పంపుతా అన్నవాడు ఎవరిని అందుకనే వ్యాసుడు అన్నాడు దుర్యోధన ఇవ అన్నాడు అంటే వాడికి పట్టినటువంటి దుర్మార్గపు లక్షణమే వీడికి కూడా పట్టింది ఇప్పుడు అర్థమైందా ఆ కారణం చేత ఓ చిరునవ్వు నవ్వుకున్నాడు భీష్మాచార్యుడు అతడు కూడా బాణ యుద్ధమే చేశాడండి గదాయుద్ధం కాక ఎవరు భీముడు బాణయుద్ధమే చేస్తే అతడి రథసారథుని గుర్రములను రథమును కూల్చితే భీముడు దూకి గుడారమునకు పొరుగు పెట్టను అన్నాడు ఎప్పుడైతే భీముడు దూకి గుడారంలోకి పొరుగు పెట్టాడో కౌరవ సేనలో మిన్ను ముట్టినాయి హర్షధ్వాణాలు పాండవ సేనలో హాహాకారాలు మిన్ను ముట్టినాయి ఆ విషయాన్ని తెలిసిన వెంటనే అర్జున ఏదో జరుగుతోందయ్యా అక్కడ ధృతురాక్షుడంతో ఇక్కడ ధర్మరాజు కూడా అంటేనండి వీళ్ళిద్దరు సేమ్ క్యాడర్ ఇందులో ఎవరికి యుద్ధాన్ని వదిలిపెట్టాలి అనే కాకపోతే ధర్మం ధర్మరాజు పట్ల ఉన్నది కనుకనే పాండవులందరూ అందరి చేత గౌరవింపబడ్డారు ధృత రాష్ట్రుడు ఎంతటి మానసిక స్థితి కలిగిన వాడో ధర్మరాజు కూడా అటువంటి మానసిక స్థితి అందులో ఏమాత్రం సందేహించవలసిన పని లేదు సత్యం చెప్పాలి కదా కనుక దివ్యాత్మ స్వరూపుల ఏదో జరుగుతుందని పెద్ద పెట్టిన అరిచేటప్పటికీ నకుల సహదేవుల కడిగి చేరారండి ఎప్పుడైతే నకుల సహదేవులు వచ్చారో వెంటనే భీష్మాచార్యుడు కూడా అటు నుంచి మరలించి త్రుపడ మహారాజు దగ్గరకు వచ్చాడు యుద్ధం చేయడానికి ఇలా సాయంకాలం దాకా గడిచిందండి అర్జునుడు కృష్ణ పరమాత్మ దగ్గరకు వెళ్ళాడు రాత్రి సమయంలో బావా తొమ్మిది రోజులు గడిచింది యుద్ధం ఇంకా మనం ఆలోచించి దాని గురించి నిర్ణయం తీసుకుని ఏదో ఎట్లాగో జరుగుతుంది కదా అని ఊరుకునేటువంటి అవకాశం లేదు గట్టి నిర్ణయం తీసుకోకపోతే పాండవులు నిలబడడం కష్టం సర్వసాధారణంగా భీష్మాచార్యుడు ఎవరి చేత చంపబడని వాడు కారణం ఏమంటే తండ్రి ఆయనకు ఇచ్చి వరం ఉన్నది ఏమిటంటే ఆ వరం స్వచ్ఛంద మరణము మనం చెప్పుకున్నాం మొదట్లో ఆ స్వచ్ఛంద మరణం ఉన్నది కనుక ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయన చస్తాడు కాని మనం ఏం చెప్పుతామని అటువంటి వాడిని సేనా నాయకుడిగా పెట్టుకున్నాడు తెలియగలిగిన దుర్యోధనుడు ఎప్పటికీ వాడు చదవాలి మనం గెలవాలి అతడు పెడితే కానీ మనం గెలిచేటువంటి అవకాశం లేదు ఏదైనా ఉపాయం ఆలోచించవయ్యా బావా నేను ఆలోచించే ఉంచానయ్యా రాత్రి బాగా పొద్దు ఎక్కిన తరు పొద్దు పోయిన తరువాత మనం అందరం కలిసి భీష్మాచార్యుని గుడారాలకు వెళదాం ఆ భీష్ముని వద్దకు వెళ్ళి భీష్మునితో మాట్లాడదాం రహస్య మంతనం చేద్దాం ఎందుకంటే భీష్ముడు ఒక కౌరవులకే కాదుగా మీకు తాత కదా దుర్యోధనుడు వచ్చి నేను నీ పక్షాన ఉంటున్నాను అని తెలిసి నా చెల్లెల్ని నీకు ఇస్తున్నాను అని తెలిసి ఇచ్చాను అని తెలిసి నీవు సొంత బంధువ్యాన్ని సంగతి తెలిసి కూడా యుద్ధంలో నన్ను సహాయం అడగడానికి నా దగ్గరకు వచ్చాడా ఎవరు దుర్యోధనుడు అదొండప్పుడు మనం భీష్ముని వద్దకు వెళ్ళడంలో తప్పే ఉంది ఇందులో కనుక ధర్మానందన ఎందుకంటే ధర్మానందనుడు చెప్పాడు అది న్యాయము కాదు కదా ఎందుకంటే వాడు ధర్మాత్ముడు అర్థమైందండి వాడు కళ్ళు మూసుకొని చదువుతాడు వీడు కళ్ళు తెరుచుకుని చెబుతాడు అంతే వాడు చెప్పేది వీడు చెప్పేది ఒకటి ఎవరు ఎవరు హస్డు ధర్మరాజు అది న్యాయము కాదు కదా అన్నాడు నోరు మోసుకునే చెప్పింది విను నా వద్దకు దుర్యోధనుడు వచ్చి నన్ను ఎట్లా సహకారము అడిగాడో అట్లా మనం కూడా భీష్ముని వద్దకు వెళ్ళడం అనేటువంటిది దోషం కాదు అక్కడికి వెళ్ళవలసింది నీవు ఎలా మరణిస్తావో చెప్పవయ్యా అని అడగడానికి ఎందుకంటే మనం చంపలేం కనుక మనం ఎవరినో దుర్యోధను వెళ్ళి అడగటంలా భీష్ముడు ఎట్లా చేస్తాడు అని ఎవరిని అడుగుతున్నాము భీష్ముడిని అడుగుతున్నాం ఓ ద్రోణున్నో ఓ అడిగితే అది దోషం ఎవరిని చంపదలుచుకున్నామో వాణ్ణి అడగటంలో దోషం లేదన్నారు రాత్రి అయ్యింది రహస్యంగా బయలుదేరారు నిరక్తపా లోపలికి వెళ్లారు అప్పుడే సంధ్యావందనపోయి ఆ భగవంతుని కీర్తిస్తున్నాడు ఎవరు భీష్మాచార్యుల వారు శరీరానికి గాయాలైనాయి అయినాయి అన్న సంగతి కూడా అతడేమీ చూడటం లేదు తన నిత్య కృత్యము ఏదైతే ఉందో అది చేసుకుంటున్నాడు ఆ సందర్భంలో పరమాత్మ వీళ్ళని అందరిని వెంటబెట్టుకుని వచ్చాడంట మొత్తం అందరినీ ఒక్కసారి కలిగి చూచి చాలా సంతోషం అయినా యుద్ధం బాగా చేస్తున్నారు అలాగే చేయండి ఏదో కారణం చేత ఇక్కడికి వచ్చినట్టున్నారు చెప్పండి యుద్ధము తప్ప ఏ విధమైన సహాయమైన ధర్మపక్షపాతులైన మీకు నేను చెయ్యడానికి సిద్ధంగా ఉన్నా భీష్మాచార్యుడు ఎంత మాట అన్నాడంటే యోద్ధం యోధాప్రవర్తతే అన్నాడు నా డిగ్రీకి వస్తే చాలా బాగుండేది ఇప్పుడు రావటం చేత కొంచెం అపప్రద కలిగే అవకాశం మీకు ఉన్నది మీకే కాదు నాకు కూడా కలిగే అవకాశం ఉన్నది మీకన్నా ఎక్కువ అపప్రద ఎవరికి కలుగుతుంది అంటే నాకు కలుగుతుంది ఒక రాజుగా ఒక క్షత్రియుడుగా తాను ఎన్ని ప్రయత్నాలు చేయాలో యుద్ధ రంగంలో అన్ని ప్రయత్నాలు చేయాలి రాజుగా కనుక నువ్వు అన్ని ప్రయత్నాలు చేయడానికి సిద్ధపడ్డావు చేస్తున్నావు వచ్చావు కనుక నిన్నెవరు అనువు కానీ ఇప్పుడు నీకు సహకరించడం చేత ఎవరినంటారు నన్ను అంటారు అయినా సరే నీవు ధర్మపక్షపాతీ కనుక నేను నీకు సహకరిస్తా ఒక్కటి మాత్రం చెయ్యను నీ పక్షానికి వచ్చే యుద్ధం చెయ్యను నువ్వు నా రావక్కర్లేదయ్యా వాళ్ళు కోరుకునేది ఒక్కటే వారి పక్షాన నేనేటూ ఉన్నా ఎవరి మాట చెప్పింది వాళ్ళు కోరుకునేది నీవు ఎలా మరణిస్తావో తెలుసుకోవాలి అని దానికి ఉపాయం చెప్పాడండి వేడివాడు కాని ఒక స్త్రీ గాని పసి పిల్లలు కాని ముందు స్త్రీగా పుట్టిన తర్వాత పురుషుడుగా మారినవాడు కానీ ముందు పురుషుడుగా పుట్టిన తర్వాత స్త్రీగా మారినవాడు కానీ చిత్తజెవరికి పురుషుడైనా స్త్రీ నామమును ధరించిన వాడైనా సరే నా ముందు కనబడితే నేను అస్త్ర సన్యాసం చేస్తా యుద్ధ రంగంలో అందుకే నీకు బాసటగా వచ్చిన శిఖండి ముందుకు వస్తే తప్పుకుని పక్కకు వెళ్ళిపోయాను గానీ శిఖండి మీద యుద్ధం చెయ్యలేదు నీవేం చేస్తావంటే క్రీస్తుడు రథం తూలినా ఆ రథానికి ముందుగా శిఖండిని పెట్టుకో వెనక నీవు నిలబడి నాతో యుద్ధానికి రా అస్త్ర సన్యాసం చేస్తా నీకు చేతనైతే ఆ సమయంలో యుద్ధం చేయి ఎందుకంటే నీ వద్ద సిక్కండి ఉన్నది కనుక నేను బాణము ఎక్కువ పెట్టాను ఎప్పుడైతే నేను ఎక్కువ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కొట్టుకోవచ్చు ఎన్ని బాణాలైనా వేయచ్చు శరీరం పతనం వేసి పతనం అయిపోతుంది అప్పుడు మీరు హాయిగా యుద్ధం చేయవచ్చు ఎందుకు నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా నేను సిద్ధపడ్డాను అంటే మీరంతా ధర్మ పరులు చిన్నతనం నుంచి అన్యాయం చేయబడ్డారు కనుక అవకాశం ఇస్తున్నాను అన్నాడండి పాండవులంతా తిరిగి వచ్చారు పరుసద్ రోజు తెల్లవారింది ఇప్పుడు అర్జునుడు ఏం చేశాడండి కడిని ముందు పెట్టుకున్నాడు శిఖండికి ముందు పరమాత్మ కూర్చున్నాడు ఇప్పుడు యుద్ధ రంగానికి సూర్యోదయమై ఎర్రని ఎండ నెత్తిన తాకుతుంటే అలా యుద్ధరంగానికి వచ్చాడు ఎప్పుడైతే శిఖటి ముందు కనబడిందో చేతనున్న బాణాన్ని వదిలేశాడు ధనస్సును వదిలేశాడు స్వై వీర విహారీ అయినటువంటి భుజబల దారుద్య యోగ కల్పన శక్తికి ఏతత్ పాండవ మధ్యమాయా ఆ పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు వేయి వేల బాణములను ప్రయోగించాడు ఎలా ఉన్నదంటే ఇప్పుడు భీష్ముని శరీరము జల్లెడవలే తయారై ఎటువంటి వాడి మీద అర్జునుడు బాణాలు వేశాడో చెప్పండి ఇప్పుడు కదలకుండా నిలబడిన వాడి మీద బాణ బాణప్రయోగం చేశాడు కేవలం దేనికోసం అయ్యా అంటే ఈ విధంగా నువ్వు నన్ను చేసి పంపితే సంహరించడం కష్టమని భీష్ముడేప్రాయం చెప్పడం చేత తాతగారి ఆజ్ఞను శిరసావహించాడే కాని కేవలం చేత ఏమీ లేని వాణ్ణి కొట్టాలి ఉద్దేశం ధర్మ ఆ అర్జునుడికేమీ అని చెప్పారు ఎవరయ్యా అంటే వ్యాస భగవాన్ ఎన్ని బాణములు శరీరంలో దిగినటువంటి వ్యాసుడు ఆ భీష్మాచార్యుడు రథంలో నుంచి ఏమయ్యాడండి నేల మీద వాలిపోయాడు ఎప్పుడైతే వాలిపోయాడో కౌరవ సేనలో హాహాకారాలు నేల మీద వాలాడా ఆ శరీరం మాత్రం నేలను తాకలేదు ఎక్కడున్నదండి గాలిలో ఉన్నది మధ్యలో ఆ గాలికి ఆ ఉన్నటువంటి శరీరానికి భూమికి మధ్యలో ఏమున్నాయి శరీరానికి శరీరంలో దిగబడినటువంటి బాణములు ఉన్నాయి అందుకనే ఆయన పడుకున్నటువంటి దాన్ని ఏమన్నారు అంపశయ్య అన్నారు పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసునండి మెడ వెనకకు వేళ్ళాడవేసి ఉన్నట్టండి ఒక్కసారి కౌరవులంతా పొరుగు పొరుగున వచ్చారు తాత ఎంత దుస్థితిలో నిన్ను చూస్తున్నాం ఆ వాయువును జాగ్రత్త చేసుకున్నట్టండి ఒక్కసారి సర్దుకున్నట్ట ఊపిరిని ఎవరు భీష్మాచార్యుడు ఆయన నేను మరణించదు నా ఇష్టము వచ్చిన రోజున మరణించే శక్తి నాకు నా తండ్రి ఇచ్చాడు రాయడం వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటా చూస్తున్నావు గేపు ఇలా వేలాడబడిన శిరస్సుతో నేను ఉండలేనయ్యా కనుక ఈ తల కింద బాణములను ఏర్పాడే దిండును ఏర్పాటు చేయవయ్యాడు వెంటనే వచ్చినటువంటి అతిథులు కూర్చోడానికి రాత్రి పడుకోవడానికి చెయ్యలవ్యం ఉండదు కదండి దాంట్లో దిండు తీసుకొచ్చి కింద నుంచి నిలబెట్టాడు వాడు దుర్యోధనుడు వరి మంద మతి ఇద్దరు రింగంలో ఇటువంటి దిండు పెట్టుకుని పడుకోర్రా ఎవరు వీరోచితమైనటువంటి దిండును ఏర్పాటు చేయరా అన్నాడు భీష్మాచార్యుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఏం చెయ్యాలో అర్థం కాల కరుణుడా ఇక్కడ లేడు ఎందుకంటే భీష్ముడున్నంత వరకు వాడు రానన్నాడు ఆ కారణం చేత భీష్మాచార్యుడే చెప్పాడు పాండవ మధ్యముడు అర్జునుడిని పిలవండి రాని అర్జునుడు వచ్చాడు ఏర్పాటుమంటే బాణములతో తిండు చేశాడు వాడు ఎవరు అర్జునుడు దాన్ని తల కింద ఏర్పాటు చేశాడు నాయన దాహమవుతోందయ్యా చక్రవ్యూహము వలె గాలిలోకి వెళ్ళి ఒక బాణమును సంధించి నేలకు వేసి కొడితే అడుగు నుంచి పాతాల గంగ వచ్చి ఖచ్చితంగా ఎవరి నోట్లో పడిందండి భీష్ముని నోట్లో పడింది అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు ఇతడు విలుకాడు అయ్యే గెలిచాడు గానివలేదు భీష్ము అని దుర్యోధనాలు కూడా అంగీకరించారు మీ దో మీ నెలవలకు మీరు వెళ్ళండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంత వరకు నేను ఇక్కడే ఉంటా నా వద్దకు ఎవరు రక్షణ కోసం ఉండవలసిన పని లేదు కనుక మీ యొక్క యుద్ధాన్ని మీరు కొనసాగించండి కౌలవులంతా అక్కడ ఉండగానే ఆ పాండవ మధ్యముడైన అర్జునుడు పిలిచిన ధర్మానందనుడు రాజవుతాడు ఈ తాత ఆశీర్వచనం నీ ద్వారా ధర్మానందను అందుకోమని చెప్పవయ్యా అని యుద్ధ రంగంలో పాతగారి ఆజ్ఞ అయ్యింది కనుక అక్కడ ఎవరూ ఉండలేక దుర్యోధనాధులు మొత్తం అంతా బయలుదేరారు ఎక్కడికి బయలుదేరారండి వారి వారి గుడారాలకు బయలుదేరారు మనం కూడా బయలుదేరదాం రేపు ద్రోణ పర్వం అండి ఎనిమిది గంటల ఐదు నిమిషాలండి ఆ ఎనిమిదింటికి ఆపాలి మనం లెక్క ప్రకారం కాదు కాదు కాదు నిన్న వాళ్ళు చెప్పారు ప్రత్యేకించి నా దగ్గర గురించి చెప్పారు మీరు ఏమన్నా ముందు ఐదింటికన్నా మొదలు పెట్టండి ఎనిమిదింటికి మాత్రం ఆపండి అన్నారు అందుకోసమని మీరు ఆ చివరికి చెప్పేది ఏదో అయిపోతుంది స్వస్తి ప్రజాస్థి అపుత్రిణ సంతోత్రిణ అధనా సంతో జీవన్